ఓకే బేదర్ ప్రెజరాడు స్టార్టింగ్ పేరు శ్రావణ్ బ్రదర్ స్టార్టింగ్ పేజ్ అప్పు బ్రదర్ ఉన్నాడా ఉన్నారంటర్ ప్రెజరాడు అందరికి ప్రెజరాడు బ్రదర్ అన్న స్టార్టింగ్ పేజ్ ఏండి అన్నా సూత్రం ప్రజా పరిశుద్ధుడా గొప్ప దేవా తండ్రి ప్రభా మీకు లెక్కని వంద ప్రభా తండ్రి నేనా మమ్మల్ని అందరినీ సురక్షితంగా పెట్టినో తండ్రి సజీవంగా పెట్టినో నీకు వంద తండ్రి ఎసు ప్రభా ఈ మధ్యాహ్న కాల సమయంలో పాల్సీనికి వచ్చిన ఎస్సు ప్రభా మా ప్రార్థన మీరు ఆలకించండి ప్రార్థన జవాబు దయచేయండి దేవామా ప్రార్థనకు వచ్చే వియోగండి తండ్రి మా యొక్క మోరని మీరు ఆలకించి దానికి ప్రతి మీరు దయచేయండి ఎసుప్రభ తండ్రి నైనా ఎసు ప్రభా దేవామా యొక్క దేశాన్ని రక్షించుకోండి సుప్రభ దేశంలో ఉన్న ప్రతి పేషెంట్ ని మీరు తాకండి స్వస్థపరచండి మీ ద్వారానే స్వస్థత ఉంది ఎసుప్రభ మీ గాయపడ్డస్తున్న స్వస్థత ఉంది మీరు స్వస్థపరచండి ఆత్మరక్షణ దండి ప్రభా ప్రభా ఎంత మందికి అయితే ప్రభావ ఆక్సిజన్ కొడుతుందో ఆక్సిజన్ దయచేయండి దేవా తండ్రి వేస్తే ఎంతమందికి బెడ్స్ ఉండి కగురుతుందో కూడా మీరు దయచండి ప్రభాను కార్యం జరిగించండి తండ్రి ఏసు ప్రభానికి ఎంతో బంధనాలైనా ఏ యొక్క ప్రభావ తెగుల్ని గద్దించండి సు ప్రభావ మీరు ఆపండి ప్రభావ దేవానికి ఎంతో బంధనాలైనా మా దేశాన్ని రక్షించుకోండి లోకాన్ని రక్షించుకోండి ఎంతమంది సఫర్ అవుతున్నారో ప్రభావ అందరూ ఆత్మరక్షణ రావాలా దేవ అందరు నిమిదా ఆధారపడాలా తండ్రి ఏసు ప్రభావానికి ఎంతో ఎంతో బంధనాలైనా ఆలెకించండి ప్రభా ఈ కోడికని మీరే వహించండి సుప్రభ వాక్యం మీరు మాట్లాడండి సుప్రభ దేవానికి లెక్కైన బంధనాలు ఇంకా నాన్న బిడ్డలు మీకు గాలమేసి లెక్కరండి ప్రతి ఆటంకాన్ని కొట్టివేసి ప్రభా మీరే మహిమ పొందమని ఏ శ్రీకృష్ణ కృష్ణ निरम नी जी आशन ब्रति चुनदी निरं नी जीव चालने ఆశనాన్ని లా బ్రతికించుచున్నది నా ప్రాణేశ్వర ఏ సయ్యా నా సర్వస్వమా ఏ సయ్యా నా ప్రాణేశ్వర ఏ సయ్యా నా సర్వస్వమా ఏ సయ్యా निरम नीतोने जीवने आसन निला ब्रति चुचुन निरम नीतने जीव आस नीला ब्रति चुचुन చీకటిలో నేనున్నప్పుడు నీ వెలుగు నాపై ఉదయించెను చీకటిలో నేను ఉన్నప్పుడు నీ వెలుగు నాపై ఉదయించేను నీలోనే నేను नी महिमा निलवाल नी, नी, नी ने, ने, ने बेल महिमा नलवाल परशुद्धात्म अभिषेको नु निचुना कड़क नीर जीवे आशन ब्रति चुचुदी निरं नी, नी तोने जीविंचालने आशन ब्रति चुनदी नी रूप नेना नी रक्त कड़ी नी रूप नेना नी रक्त कड़ी ती नी तो ने नडवा నీ వలనే నేను మారాలని నీతోనే నేను నడవాలని నీ వలనే నేను మారాలని వరములతో అలంకరించుచున్నావు నీరా కడకై నిరంతరం జీవించాలనే ఆశన నిల బ్రతికించుచున్నది నిరంతరం నీతోనే జీవించాలనే ఆశన నిల బ్రతికించుచున్నది తొలకరి వర్షపు జల్లులలో నీ పొలములోనే నాటి తివి తొలకరి వార్షపు జల్లులలో నీ పొలములోనే నాటి తివి నీలోనే చిగురించాలని నీలోనే పుష్పించాలని నీళ్ళ చిగురించాలని నీలోనే పుష్పించాలని పరిశుద్ధాత్మ వర్షముతో సిద్ధపరచుచున్నావు నీరా కడకై నిరంతరం నీతోనే జీవించాలనే సలా బ్రతికించుచున్నది నిరంతరం నితోనే జీవించాలనే ఆశనన్ని లా నా ప్రాణేశ్వర ఏ నా సర్వస్వమా ఏ నా ప్రాణేశ్వర ఏ నా సర్వస్వమా ఏ నిరంత రం నీతో నిజవించాలనే ఆశన నిల నిరంతరం నీతో ని ఆశన నిల బ్రతికించుచున్నది కలలుయ థ్యాంక్ యూ దిలీప్ బ్రదర్ ఎవరికన్నా ప్రేరేపణ ఉన్న వాళ్ళు వాక్యం పంచుకోవచ్చు అందరిలో ఎవరన్నా ఆసక్తి ఉన్నవాళ్ళు ప్రేరేపణ ఉన్నవాళ్ళు పంచుకోవచ్చు ఇంకా ఎవరికి లేకుంటే నేను నేను తీసుకుంటా వాక్యం ఈరోజు కాబట్టి మేము తరచుగా మేము చెప్తూనే ఉన్నాం కాబట్టి మీకు ఎవరైనా ప్రేరేపు చెప్పచ్చు ఓకే బ్రదర్ నేను చెప్తాను బ్రదర్ చెప్పండి ఓకే బ్రదర్ ఓకే ఒక్క నిమిషం ఉన్నాను బ్రదర్ చెప్తున్నాను మహాపరుషుదుడా మహోన్నతుడా కనికర్ మగల దేవా కృప కలిగిన తండ్రి జీవం కలిగిన దేవ జీవాధిపతి అయిన ఎస్ నాయన నీకు వందనాలు ప్రభా నా తండ్రి ఈరోజు మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచిన ప్రభాతండ్రి దివారాత్రములు ప్రభా మీరు కంటి పాపాలి మమ్మల్ని కాచి కాపాడి మీ కృపలో మమ్మల్ని భద్రపరుచుకున్నారు తండ్రి ప్రభా తండ్రి ఇదిగో ప్రభా ఈ మధ్యాహ్న కాల సమయంలో నిన్ను ఆరాధించడానికి ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి నీకు వందనాలు స్థుతులు నా తండ్రి నీకు స్తోత్రముల ప్రభాత తండ్రి ఇదిగో ప్రభా నాయన నీ వాక్యాన్ని ప్రభా మేము ధ్యానించబోతున్నాం ప్రభా తండ్రి నాయనా మా ఆలోచనలు మా తలంపులు కొట్టివేసి ప్రభా నాయన మీ ఆత్మ నడిపింపు మాకు దయచేయండి ప్రభా మీరే మాతో వాక్యం ద్వారా మాట్లాడి ప్రభా నాయన ఆ వాక్యాన్ని ప్రభా మా హృదయంలో నింపుకునే రకంగా మా మా సరిచేసుకునే రకంగా మీరే ముందుకు నడిపించమని ప్రార్థిస్తూ నదిరేడైన యేసు పరిశుద్ధ నామం పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమె ఒకటో యువను రెండో రా రెండో పత్రికలు రెండో అధ్యాయం మొదటి వచ్చినం నుంచి మనం చూస్తే నా చిన్న పిల్లలారా మీరు పాపము చేయకుండుటకై ఈ సంగతులను మీకు రాయిచున్నాను ఎవడైనా పాపము చేసిన నీతి మంతుడైన ఏసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రి యొద్ మనకున్నాడు అంటే మన ఏసయ మన ప్రభు అంటే మనం ఆయన పిల్లలం అంటే ఆయన బిడ్డలం కాబట్టి ఆయన మనల్ని చిన్నపిల్లల్లాగా ఇక్కడ ఈ వాక్యం ద్వారా మనల్ని సంబో సంబోధిస్తున్నాడు నా చిన్న పిల్లలారా మీరు పాపము చేయకుండుటకై ఈ సంగతులను మీకు రాయిచున్నాను అంటే మనం పాపం చేయకుండా మనం ఏ రీతిగా నడవాలి దేవుని సేవలో మనం ఏ రీతిగా వెళ్ళాలి మనం ఏటిని విడిచిపెట్టాలి అనేది మన ప్రభు ఇక్కడ మనకు తెలియజేస్తున్నారు ఎవడైనా పాపము చేసిన ఎడల నీతి మంత్రుడైన అను అయితే మన పాపమ్లకు శాంతికరమై ఉన్నాడు అంటే మనం అందరం ఒకప్పుడు దేవుణంలో మనం ఒకప్పుడు మనం రక్షణ పొందనప్పుడు అందరం మనం మనం అందరం ఈ లోకంలో పాపం చేసిన వాళ్ళమే కానీ మన పాపములను ఆయన శాంతించాడు అంటే మన పాపములు ఎప్పుడైతే మనం రక్షణ పొందినామో ఆయన మన పాపములు కొట్టివేసి ఆయన మనకి ఆయన మనకి ఆత్మ నడిపింపిస్తున్నాడు అంటే మనం ఆయన ఆజ్ఞలు గైకొని మన పాపములకు శాంతికరమై ఉన్నాడు మన పాపములకమే కాదు సర్వ లోకమునకు శాంతికరమై ఉన్నాడు అంటే ఈ లోకంలో అన్నిటికీ మన పాపముల విషయమే కాదు ఈ లోకం అంతటికి ఆయనే శాంతికరమై ఈ లోకమంతా పాపం చేసింది పాపం చేయని వాడు ఎవరు లేడు కానీ దేవుడు అందరినీ ఆయన క్షమించి అందరికీ ఆయన కృప చూపించి ప్రతి ఒక్కరిని ఆయన కనుకరించి కాపాడుతూ కృప చూపుతూ మనల్ని ఎంతకాలండు మన దేవుడు ఇతే మరియు మనం ఆయన ఆజ్ఞలు గైకొనిన ఎడల దీని వలనే ఆయనని ఎరుగున్నామని తెలుసుకుందాము ఆయనని ఎరుగున్నామని చెప్పుకుంటు ఆజ్ఞలను గైకొనిన వాడు అపద్ధికుడు వానిలో సత్యము లేదు అంటే మనకు తెలుసు మన ప్రభు యొక్క విధానాలు ఆయన ఆజ్ఞ ఏంది నిన్ను నీ పొరుగు వారిని నరహత్య చేయకూడదు తల్లిదండ్రులను సన్మానించాల ఎవరైతే ఎదుటి వారికి మనం సహాయం చేయాల తల్లిదండ్రుల పట్ల అలాగే అలాగే మన ఇరుగు పొరుగు వారి పట్ల అలా ఆయన ప్రతి ఆజ్ఞ మనం పాటించాల ఆయన ఆజ్ఞలన్నిటిని మనం పాటించినప్పుడే మనం ఆయన ఎరిగి ఉన్నామని మనకు తెలుస్తుంది లేదంటే మనము ఆజ్ఞలు గై మనం ఆయన ఎరుగున్నామని చెప్పుకున్నా కానీ మనలో అబద్ధం ఉంటుంది అంటే మనలో ప్రేమ లేదు సంతోషము సమాధానము మంచితనము దీర్ఘశాంతము సాత్వికము ఇవేమీ లేకుండా ఇవయమి నీ యొక్క ఆత్మ ఫలములు నీలో లేకుండా ను దేవునికి వాక్యం పరిచయ చేసినా గాని ను ప్రార్థన చేసినా గాని ను దేవుని సువార్త చెప్పినా గాని కానీ అందులో సత్యం లేదు ఎందుకంటే నువ్వు దేవుని ఆజ్ఞ పాటించట్లేదు అంటే ఇతరులు నువ్వు ఏ రోజు ప్రేమించలేదు ఇతరులకు ఏ రోజు నువ్వు సమాధాన మనం చూస్తుంటాం ఈ రోజుల్లో ఎవరిలోనూ సమాధానం లేదు ఎవరిలో తగ్గింపు తత్వం లేదు అందరూ సమాధాన పడరు ఇతరులను పట్ల క్షమించే హృదయం కూడా లేదు కానీ ఇవన్నీ చేయకుండా మనం ఆయన ఆజ్ఞలు పాటించామని మనకు మనం చెప్పుకుంటే మనము మోసపోతామన్నట్టు అంటే మనలో దేవుని ఆత్మ లేదు మనలో దేవుని ఆత్మ ఉంది అని మనకి ఎలా రుజుపరుస్తుందంటే మనం ఆయన ఆజ్ఞలు పాటిస్తాము మన క్రియలు మనం మాట్లాడే విధానము ఆయనకి మనం ఆజ్ఞలు పాటించి ఆయనలో ఉన్నామనేది మనకు తెలుస్తుంది ఆయన వాక్యము ఎవడు గైకును వాణిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమయ్యను అంటే దేవుని ఆజ్ఞ ఎవరైతే పాటిస్తారో దేవుని ఆజ్ఞ నిన్ను నీ పొరుగు వారిని అది దేవుని ఆజ్ఞ నువ్వు మనము నిన్ను వలే ప్రేమించకుండా మనం ఇతరులకు సహాయపడకుండా ఇతరులకు సువార్త చెప్పకుండా ఇతరుల బాధల్లో కష్టాల్లో వాళ్ళ ఇబ్బందుల్లో మనం సహాయపడకుండా దేవుని వాక్యం చెప్పకుండా మనం ఈ లోకంలో జీవిస్తున్నట్టయితే మనం ఆయన ఆజ్ఞ గైకొన అంటే మనలో దేవుని ప్రేమ లేదు దేవుని ప్రేమ ఉంటే మనం ఇతరుల కోసం ప్రాధేయపడతాం ఇతరుల గురించి విజ్ఞాపన చేస్తాం ఇతరుల గురించి దేవుని సన్నిధులు మనం మొరపెడతాం ఇతరుల గురించి మనం ఇతరుల పట్ల క్షమిస్తాం మనల్ని మన హృదయాల్ని మనల్ని ఎవరైనా బాధ పెడితే ఏదో అంటారు ఆవేశంలో అన్నా కానీ మనం వాళ్ళని నొచ్చుకోం మన హృదయం నొచ్చుకోదు ప్రభు అని తండ్రి ఆయనను క్షమించని మనం ప్రార్థన చేస్తాం ఎందుకంటే ఆ కలవరి శిలులో మన ప్రభు కూడా ఆయనని సిలువేసి ఆ సిలువులో వేలాడి తీసినప్పుడు మన ప్రభు కూడా ప్రార్థన చేస్తాడు అయ్యో ప్రభా తండ్రి వీళ్ళు ఏం చేస్తున్నారో కూడా వీళ్ళకి తెలియదు అంటే దేవుడు వాళ్ళ మీద గురించి వాళ్ళ మీద కోప్పడలేదు వాళ్ళ గురించి దేవుడు ఇంకా విజ్ఞాపన చేస్తున్నాడు తండ్రికి ఎందుకంటే వీళ్ళు ఏం చేస్తున్నారో కూడా వీళ్ళకి తెలియదు కాబట్టి దేవుణ్ణి తెలుసుకున్న మనము రక్షణ పొందిన మనము పరిశుద్ధాత్మ అభిషేకం మనం పొందిన మనము మనల్ని ఎవరైనా బాధ పెట్టినా మనల్ని ఎవరైనా కానీ ఏదైనా నింద వేసినా మన మీదకి ఏదైనా వేజ్యమాడినా లేదా మన గురించి ఏదైనా ఇతరులకు చెడ్డగా చెప్పినా కానీ మనం కోప్పపడద్దు మనం కోపడడం అంటే మనలో దేవుని ఆత్మ లేదు ఎందుకంటే వాళ్ళు దేవుని సత్యంలో లేరు వాళ్ళలో దేవుని ఆజ్ఞ లేదు వాళ్ళ దేవుని ఆజ్ఞాన్ని పాటించట్లేదు వాళ్ళలో పరిశుద్ధాత్మ అభిషేకం లేదు కాబట్టి వాళ్ళు నీ మీద విమర్శలు చేస్తుంటారు నిన్ను బాధ ఉంటారు నువ్వు తప్పు చేయకపోయినా కానీ నిన్ను వాళ్ళు నిందిస్తూ నిన్ను క్షమి నీ పట్ల వాళ్ళు రకరకాల రూమర్స్ పుట్టించవచ్చు లేదా రకరకాలుగా నీ గురించి వాళ్ళు ఎన్నెన్నో చెడ్డ మార్గాలను అనుసరించి కానీ నువ్వు ఎప్పుడు వాళ్ళ గురించి నీ మనసులో చెడ్డగా అనుకోవు ఎందుకంటే వాళ్ళకి దేవుని ఆ విధానం తెలియదు కానీ నీకు తెలుసు దేవుని విధానం ఎందుకంటే రక్షణ పొందిన నువ్వు పాపములు ఒప్పుకున్నప్పుడు ఒకప్పుడు దేవుడు నిన్ను కనికరించాడు క్షమించాడు కాబట్టి ఈ రోజు నువ్వు సజీవ లెక్కలో ఉన్నావు దేవుడు నిన్ను క్షమించకపోతే ఆయన నిన్ను క్షమించకపోతే నువ్వు ఈ రోజు ఉండలేవు కాబట్టి దేవుడు మనల్ని క్షమించాడు మనం ఆయన క్షమాపణ పొందుకున్న వారం కాబట్టి మనం కూడా అనేకుల్ని క్షమించాలా అనేకుల పట్ల కనికరం చూపించాల వాళ్ళకి ఉన్న ప్రతి అవసతలు మనం తీర్చాల అది దేవుని అంటే నిన్ను వల్ల నీ పొరుగు ప్రేమించడం అంటే అది వాళ్ళకు మనం సహాయపడకుండా ఇప్పుడు ఒక మనం ఉన్నాము ఒక అడుక్కునే అతను కానీ ఎవరైనా ఆకలి కొని మన ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు సహజంగా మనం ఏం చేస్తాము ఆయన ఆకలిని మనం చూసి ఆయనకి అన్నం పెట్టి ఆయన ఆకలే ఆకలిని మనం తీర్చి ఆయనకు దేవుని మాటలు చెప్పి ఆయనకు ధైర్యపరిచి బలపరిచి మనం పంపించామంటూ అది దేవునికి ఇష్టమైన పరిచయం అనమాట అలా కాకుండా మనం ఏం చేస్తాము మన ఇంటి దగ్గరికి రాగాలి మీరు ఏం కాదు మీరు భయపడకండి మీకేం కాదు మీకు ఆకలి దొరుకుతుంది మీరు ఇంటికి వెళ్ళండి మీరు ప్రార్థన చేయండి దేవుడే మీ బాధ అట్లా మనం చెప్పామంటే అది దేవుని విధానం కాదు దేవుడి ఎలా సహాయం చేస్తాడు ఆయన ఆయన దేవుని బిడ్డల ద్వారానే సహాయం చేస్తాడు ఆ స్థితిలో దేవుడు మనల్ని లేవనెత్తాడు ఈ దినము ఈ రోజు మనమంతా సజీవంగా ఉన్నామంటే మనము ఎందుకు అంటే ఇతరుల గురించి విజ్ఞాపన చేయడానికి ఇతరుల గురించి ఈ లోకం ఈ రోజు ఎంతోమంది ఈ వైరస్ బాగా ఇన్ఫెక్ట్ అయిపోయారు ఎంతోమంది హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్నారు వాళ్ళందరి గురించి దేవుడు మనల్ని మనల్ని విజ్ఞాపన చేయమంటున్నాడు మనల్ని కన్నీటి ప్రార్థన చేయమంటున్నాడు వాళ్ళ గురించి మనం ప్రార్థన చేయాలా అది దేవుని విధానం అయితే వెలుగులో ఉన్నానని చెప్పుకొనొచ్చు తన సహోదరిని ద్వేషించి ఇప్పటి వరకు చీకటిలోనే ఉన్నాడు అంటే వాళ్ళు అనుకుంటున్నారు అంటే నేను నేను దేవునిలోనే ఉన్నాను నేను దేవుని సేవ చేస్తున్నాను దేవుని వాక్యం చెప్తున్నాను నేను దేవునికి రోజు ప్రార్థన చేస్తున్నాను నేను సరి కరెక్ట్ గా ఉన్నాను నాలో ఏ పాపం లేదు నాలో నేను చీకటిలో లేని అనుకుంటున్నారు కానీ కానీ వాళ్ళు ఏంటంటే వాళ్ళు హృదయం కూడా ఉండదు మాటి మాటికి ఏమంటారు దాన్ని హృదయాన్ని కఠినపరుచుకుంటారు హృదయాన్ని కట్టిన ఏదన్నా దేవుని వాక్యం వాళ్ళ హృదయంలోకి వెళ్ళితే దాన్ని వాళ్ళు స్వీకరించలేరు లేదా ఎవరన్నా ఏదన్నా విమర్శ చేస్తుంటే వాళ్ళు దానికి తిరిగి రివర్స్గా అంటే వాళ్ళు ఏదో అన్నారని మనం తిరిగి అనడం అనమాట వాళ్ళు ఏదన్నా మన గురించి తలంచితే మనం రెండు వాళ్ళు రెండు మాటలు అంటే మనం నాలుగు మాటలు అంటే వాళ్ళు ఈ లోకస్థుడు ఏ రీతిగా అయితే వాళ్ళు చేస్తారు దేవుని నమ్ముకున్న దేవుని రక్షణ పొందిన దేవుని ఆత్మ పొందిన కూడా తిరిగి అదే చేస్తే దాంట్లో అర్థం ఉండదు కానీ నేను వెలుగులో ఉన్నానని నువ్వు చెప్పుకున్నంత మాత్రం నువ్వు దేవుని వెలుగులో లేవు నువ్వు చీకటిలోనే ఉన్నావు అది నీ నేత్రాలు అంటే నువ్వు గ్రహించలేని స్థితిలో ఉన్నట్టు నువ్వు గ్రహించలేని స్థితిలో ఉన్నట్టు అంటే నీ ఆత్మీయ నేత్రాలు మూసుకుపోయినాయి నీ దేవుని స్వరం వినట్లేదు ఎందుకంటే నువ్వు దేవుడు నీతో వాక్యం ద్వారా మాట్లాడినప్పుడు నీలో ఏమైనా దేవునికి విరోధంగా ఉన్నప్పుడు అది దేవుడు మాట్లాడతాడు ఆయన ఎవరి ద్వారా మాట్లాడతాడు మన ప్రభు ఆయన తన దాసులకు ఆ రోజు దేవుడు నేనేవో పట్టణ స్థులుకి రాబోతుందని యోనాని పంపించినప్పుడు దేవుడు యోనా వెళ్ళి వాళ్ళకి ప్రకటించినప్పుడు వాళ్ళు దాన్ని స్వీకరించి దేవుని ఎందు వాళ్ళు ఏం చేశారు ఉపవాసం ఉన్నారు గోణి సంచులు కట్టుకొని దేవునికి ఎంతో వాళ్ళు మొరపెట్టారు కాబట్టి దేవుడు వాళ్ళ ఉగ్రతని కొట్టివేశాడు కాబట్టి ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్న ప్రతి వాక్యం స్వీకరించకపోతే నువ్వు అది పాటించకపోతే ఆయన ఉగ్రతకి నువ్వు బలైపోతావు ఎందుకంటే ఆయన నీకు ఎన్నోసార్లు హెచ్చరిస్తున్నాడు నీ యొక్క విధానాల గురించి మన ఆయన హెచ్చరిస్తున్నాడు ప్రతిసారి కానీ మనం దాని విని చెవిన పెట్టి పాటిస్తే మనం దేవుని రక్షణలో ఉంటాము ఆయన కృపలో మనం ఉంటాం అది మనం వినకుండా పాటించకుండా మనం ఈ లోకంలో ఉంటే మనం దేవుని ఉగ్రతకి మనం సమర్పించుకోవాల్సి వచ్చింది తన సహోదరుని ద్వేషించువాడు చీకటిలో ఉండి చీకటిలోనే నడుచుతున్నాడు ఎందుకంటే మనం ఈ లోకంలో ఉన్న మనం ఈ లోకంలో దేవుడు మనల్ని ఎందుకు ఏర్పరచాడంటే మనమందరము ఆయన సువార్తని ప్రకటించడానికి ఆయన గురించి మనం ఈ లోకంలో ఆయన యొక్క స్వార్తని ప్రకటించడానికే దేవుడు మనల్ందరినీ లోకంలో పొందుపరిచాడు కాబట్టి మన సహోదరులు లేదా మన తోటి సేవకులు లేదంటే ఎవరైనా కానీ మన ఇరుగు పొరువాలు ఎవరైనా కానీ వాళ్ళు మనల్ని ద్వేషించినా మనం తిరిగి ద్వేషించొద్దు వాళ్ళు మనల్ని విమర్శించినా మనం తిరిగి విమర్శించొద్దు ఎందుకంటే మనం అది చేస్తే అది దేవుని విధానం కాదు ఎందుకంటే నువ్వు దేవుని విధానంలో ఉంటే వాళ్ళ గురించి నువ్వు ప్రార్థన చేస్తావు ఒకవేళ నీ ఇరుగు పొరుగు వాళ్ళు గాని లేదా నీ బంధువులు గాని నీ స్నేహితులు గాని లేదా నీ భార్య కానీ భర్త కానీ లేదా నీ బిడ్డలు కానీ ఎవరైనా కానీ వాళ్ళు దేవుణ్ణిలో లేకుండా ఈ లోకంలో ఉంటే వాళ్ళు ఏదైనా తప్పు చేస్తే నువ్వు దేవుని నమ్ముకున్న బిడ్డగా వాళ్ళని క్షమిస్తావు నువ్వు అలా క్షమించకుండా నువ్వు వాళ్ళ పట్ల సమాధాన పడకుండా నువ్వు వాళ్ళకి దూరం పెట్టేస్తే అది దేవుని ఆత్మ నీలో ఉన్నట్ట దేవుడు నిన్ను ఆ రీతిగా నడిపి ఎందుకంటే ఈరోజు మనం చూస్తుంటాం ఎంతో మంది జీవితాలు సమాధానం లేదు సంతోషం లేదు వాళ్ళ జీవితాల్లో వాళ్ళలో ఇతరులను క్షమించారు ఉదయం కూడా లేదు కానీ ప్రైకి దేవుని భక్తుల ఈ లోకంలో దేవుని ఉన్నారు కానీ ఆ విధానాలు దేవునికి ఇష్టం లేదు అట్టి వారు దేవునికి ఇష్టం లేదు ఎందుకంటే మనము దేవుని మిలికి శథ క్రమంలో దేవుడు మనల్ని పెట్టాడు కాబట్టి ఆ క్రమంలో మనం యాజకులము మనం రాజులం అంటే మనం దేవుని వాక్యం చెప్పాలా ఆ చెప్పిన ఎవరికైతే నువ్వు స్వార్థను మనం ప్రకటిస్తున్నామో వాళ్ళ యొక్క ప్రతి విషయంలో మనం వాళ్ళకి తోడుగా ఉండాల అది ఈ లోకంలో అది ఆర్థికంగా ఏదైనా కానీ వాళ్ళని మనం ఏం చేయాలా వాళ్ళని మనం కాచి కాపాడాలి మనం అలా మన ప్రజలను మనల్ని మన రాజులుగా పెట్టాడు కాబట్టి ప్రభు మన రాజుల ప్రతి అవసతలు మనం తీర్చాల ఈ లోకమైనను లోకంలో ఉన్న వాటినైనాను ప్రేమింపకుడి అంటే మనం ఎక్కువగా మనం మన ఉద్యోగాన్ని ప్రేమిస్తున్నాము మన ఇంటిని ప్రేమిస్తున్నాం మనం భార్యని పిల్లల్ని అలాగే మనకి ఏదైనా బండి ఉంటే బండి ఏదైనా కానీ ఈ లోకంలో ఉన్న ప్రతిదీ దాన్ని మనం ప్రేమిస్తున్నాం దాన్ని ఎంతగానో మనం దాన్నే ఎక్కువ మన మనసు మన హృదయంలో అంతా దాని మీదే మన ఇదంతా ఉంటుంది కానీ నువ్వు అంటే అది ఇచ్చింది ఎవరు మన ప్రభు సో మనకు ప్రభు ఇచ్చాడు కాబట్టి ఆ ఇచ్చిన వాటి మీద మనం మనసు ఉద్యోగం ఇస్తే ఇంకా మనం మన ఉదాహరణ అంతా ఇంకా ఉద్యోగం మీదనే ఇంకా దేవుని మీద ఉండట్లేదు అవ మనం ప్రార్థన చేయలేని స్థితిలో కూడా చాలా మంది ఉండిపోతున్నాం మనం ఎందుకు మనకి ఈ ఉద్యోగం ఈ లోకం గురించి అలాగే మనకి ఏదైనా పని చేస్తే పనిలో ఈ లోకం మీదనే మనం ఎక్కువ ప్రేమిస్తున్నాం ఈ లోకంలో మనం ఎలా ఎదగాలి ఈ లోకంలో మనం ఏ రీతిగా వెళ్ళాలి ఎలా మనం సంపాదించుకోవాలి ఎలా మనం గొప్పవాళ్ళు కావాలి ఎలా అని ఆలోచిస్తున్నాం కానీ మనము ప్రభు జ్ఞానంలో మనం ఎలా వర్దిల్లాలి ఆయన ఎన్నో మరుగైన విషయాలు ఎన్నో ఆయన బైబుల్ మన బైబిల్లో భద్రపరిచాడు వాటన్నిటిని మనం పరిశోధించడం వాటన్నిటిని మనం వెలిగి తీసి ఎన్నో సత్యాలు మనం ఎంతో మందికి సువార్త ప్రకటించడం ఆయన ఎన్నో దర్శనాలు ఆ రీతిగా మనం ఆ జ్ఞానంలో మనం సంపూర్ణంగా అవ్వాలని మనలో ఎంతో మందికి లేదు ఈ లోకం పట్లనే మనం ఎక్కువగా ప్రేమిస్తున్నాం ఈ లోకాన్ని ప్రేమిస్తున్నాం కానీ ఆ లోకం ఇచ్చిన దేవుణ్ణి మనం మాత్రం మనం సెకండ్ ఆప్షన్ గా పెడుతున్నాం ఫస్ట్ ఆప్షన్ ఈ లోకానికి ప్రయారిటీ ఇస్తున్నాం సెకండ్ ఆప్షన్ దేవుడికి ఇస్తున్నాం కానీ మనకి ఇచ్చిన మనకున్న తల్లిదండ్రులు అయితే ఏమి మనకున్న ప్రతిదీ సమస్తం ఆయన ఇచ్చిందే కాబట్టి మనం ఎక్కువ ఆయననే స్థుతించాలా ఎక్కువ ఆయన మీదనే ప్రేమ చూపించాలి అప్పుడు ఇవన్నీ ఆటోమేటిక్గా మనకు వస్తాయి మనం ఆయనని ఎప్పుడైతే మనము నిర్లక్ష్యం చేశాము ఆయనని మనం ఎప్పుడైతే దూరం పెట్టి ఈ లోకాన్ని ప్రేమించాము ఈ లోకంలో ఉన్న శ్రమలు బాధలు కష్టాలు ఇవన్నీ ఇంకా వస్తాయి మనకి కాబట్టి మనం ఎక్కువగా మన ప్రభునే మనం ఆరాధించాలి ఆయననే స్థుతించాల ఇచ్చింది ఆయనే కదా మనకున్న సమస్తం ఆయన ఇచ్చింది నువ్వు ఏది పొందుకున్నవా నువ్వు ఏ స్థితిలో ఉన్నవో నీకు ఏముందో అన్ని ప్రతిదీ ఆయన ఇచ్చింది ఆయన కృప లేని ఆయన ఆమోదం లేని నీ జీవితంలో ఏది రాదు ఆఖరికి నువ్వు ఈ లోకంలో జన్మించాలన్నా కానీ తల్లి గర్భంలో సృష్టించింది ఆయనే కాబట్టి కాబట్టి మనం ఆయననే ఎక్కువగా ప్రేమించాలా ఈ ఈ లోకముని మనం ప్రేమించకూడదు ఆయనని ఎక్కువ ప్రేమించాల ఆయనని వెంబడించాల ఆయన సత్యంలోకి మనం పోవాల ఇంకా ఎంతో మందికి మనం స్వార్థని ప్రకటించాల ఆ రీతిగా మనం దేవుని సేవ చేయాల ఈ లోకంలో లోకము దాని గతించిపోచున్నవే గాని దేవుని చిత్తము జరిగించు వాడు నిరంతరము నిలుచుంది దేవుని చిత్తము జరిగించేవాడు నిరంతరం అంటాడు ఈ ఓకే అన్న కంటిన్యూ కంటిన్యూ చేయండి సరేవే కానీ దేవుని పెరిగించ నిరంతరము ఆయన చిత్తం అంటే ఏంది అంటే ఆయన చిత్తం అంటే ఆయన ఆజ్ఞలు పాటించడమే ఆయనకు లోబడి ఆయనకి విధేయత చూపిస్తూ ఆయన మనస్సును మనం కలిగి ఉండడమే ఆయన చిత్తం అంటే ఆయనను మనము మన ఆయనను మనం ఎప్పుడైతే మనం సంపూర్ణంగా మనము ఆయనలోకి వెళ్ళిపోయామో ఆయన మనలో ఉంటాడు కాబట్టి ఆయన ఆలోచన విధానాలు చొప్పునే మనం నడిస్తే అది దేవుని చిత్తం కాబట్టి దేవుని చిత్తం గురించి నేను కొన్ని వచనాలు చూపిస్తాను ఇక్కడ ఏషయా గ్రంథము యాభై ఎనిమిదో మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు మేము మా ప్రాణములను ఆయాసపరుచుకున్నగా నీ వెందుకు లక్ష్య పెట్టవు అని అందరూ మీ ఉపవాస దినమున మీరు వ్యాపారం చేయుదురు మీ పని చేత కఠినమైన పని చేయుద్రు అంటే ఇక్కడ ఈ ప్రజలు దేవుని కోసం ఉపవాసం ఉండి వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు దేవుణ్ణి ఎంతగానో మొరపెడుతున్నారు కానీ ఇక్కడ దేవుడు ఏమంటున్నారంటే మీరు కలహపడచ్చు వివాదము చేయొచ్చు అన్యాయంగా గుద్దులాడచ్చు ఉపవాసం మీ కంఠధ్వని పరమున వినబడినట్లుగా మీరు ఇప్పుడు ఉపవాసం ఉండరు అంటే ఈ లోకంలో దేవుని ఉపవాసం ఉంటున్నారు అంటే వాళ్ళ శారీరకంగా ఆకలి కోసం వాళ్ళ కడుగు మార్చుకొని ఉపవాసం ఉంటున్నారు కానీ వాళ్ళు దేనికోసం ఉంటున్నారు దేని గురించి వాళ్ళు ఉపవాసం ఉంటున్నారో కూడా తెలియదు ఎందుకంటే దేవునికి నిజమైన ఉపవాసం ఏంటంటే దుర్మార్గులా కట్టిన కట్లను విప్పుటను కాడిని మో మోకుల తీయుటను బాధింపబడిన వారిని విడిపించుటను ప్రతి కాడిని విరగొట్టి నేను ఏర్పరచుకున్న ఉపవాసము గదా అంటే దుర్మార్గులు కట్టినను కట్లను అంటే అంటే మామూలుగా పాపంలో ఉన్న వాళ్ళ గురించి వాళ్ళ గురించి మనం ఉపవాసం ఉండాల అలాగే బంధింపబడడం ఈ రోజు వైరస్ బాధితులు ఎంతో మంది ఈ వైరస్ కి ఇన్ఫెక్ట్ అయ్యి ఎంతో మంది హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్నారు మనం వాళ్ళ గురించి ఉపవాసం ఉండాల ఎవరైతే అలాగే నీ ఆహారము ఆకలి గునిన వారికి పెట్టుటయు అంటే మనం చూస్తున్నాం మనం దేవుణ్ణి నమ్ముకొని ఉన్నాం కానీ మన పక్కన ఎంతో మంది ఆకలితో అలమటిచ్చే వాళ్ళు ఉన్నారు కానీ ఏ రోజు మనం ఎప్పుడు వాళ్ళకి సహాయం చేయట్లేదు మనం మన పని ఈ లోకంలో మన పనులు మనం చూసుకుంటున్నాం మనం వస్తున్నాం పోతున్నాం కానీ మనం ఏ రోజు ఇరుగు వారి గురించి కానీ అలాగే ఎవరి గురించి ఆహారం వాడికి మనం ఏ రోజు ఆహారం పెట్టలేదు కానీ మీరు ఆహారం లేని వాడికి మీరు ఆహారం ఇవ్వడమే నాకు ఉపాసం అని మన ప్రభు అంటున్నారు అలాగే రక్త సంబంధికి ముఖం తిప్పుకుంటుటూ దిక్కుమాలిన బేదలను ఈరోజు ఎంతో మంది ఈ వైరస్ బారిని ఇన్ఫెక్ట్ అయ్యి ఎంతో మంది నిస్సహాయ స్థితిలో ఉన్నారు వాళ్ళందరికీ మనం సహాయం చేయాల అది ఎంత సహాయం అంటే మనం చేయగలిగినంత దేవుణ్ణి మనకి ఇచ్చిన శక్తిని బట్టి మనం వాళ్ళకి సహాయం చేయాల ఆకలి ఉన్న వాళ్ళకి మనం ఆకలి తీర్చాల అలాగే ఈ వైరస్ బాధితులు ఎవరైతే ఈ హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్నారో వాళ్ళ గురించి మనం నిరంతరం మనం దేవుని కృపలో ఆయనకి మనం జ్ఞాపనం చేయాల ఆయనకి ప్రార్థన మనం చేస్తూనే ఉండాల అలాగే వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చుటయే ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసం అంటే లేని వాడికి నువ్వు సహాయం చేయాల వాడికి లేని వాడికి నువ్వు సహాయం చేయాలా వాడిని ఆదరించాలా వాడిని కణికిరం చూపించాలా వాడికి నువ్వు భరోసా ఇవ్వాలా వాడి కుటుంబానికి కానీ వాడిని భరోసా ఇచ్చి వాడికి దేవుని వాక్యం చెప్పి నువ్వు దేవుని విధానంలోకి వాడిని నడిపించాలా ఇవేం చేయకుండా ఆకలిగా వాడికి మనం ఆహారం పెట్టకుండా బేదలకు మనం ఆశ్రయం ఇవ్వకుండా అలాగే దిక్కుమలి దిక్కు వాళ్ళకి అలాగే విధవరాన్లకి అలాగే వస్త్రం లేని ఇవన్నీ ఏం చేయకుండా నేను దేవుని సువార్త ప్రకటిస్తాను నేను దేవుని సేవ చేస్తున్నానని నువ్వు అది దేవుని చిత్తం కాదు ఎందుకంటే ఆయన చిత్తం అంటే ఆయన ఆజ్ఞలు పాటించడమే అయన ఆజ్ఞ పాటించిన వాడే ఆయన చిత్తమును జరిగిస్తాడు వాడు నిరంతరం నిలిచి ఉంటాడు అంటే ఎన్ని శ్రమలు వచ్చినా ఎంత బాధలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా ఇలాంటి ఉగ్రతలు ఎన్ని వచ్చినా వాడు నిరంతరం ఉంటాడు ఎందుకంటే అతను దేవుని కోసం పనిచేస్తున్నాడు కాబట్టి ఆయన దేవుని కృప దేవుని యొక్క ఆత్మ నడిపింపు అతనిలో ఉంది కాబట్టి ఆయన దేవునిలో ప్రొటెక్ట్ చేయబడ్డవాడు కాబట్టి ఈ లోకంలో వచ్చిన ఏ శ్రమ అతన్ని ముట్టదు ఎవరైతే దేవుని చిత్తము జరిగించే ఈ యొక్క వైరస్ కానీ ఏవి వాళ్ళకి ముట్టదు ఎందుకంటే వాళ్ళు దేవుని దేవునికి ఇష్టమైంది వాళ్ళు చేస్తున్నారు కాబట్టి దేవుడు వాళ్ళని కాపాడుతూ వస్తాడు అనమాట వాళ్ళని ఏలియాని కానీ దేవుడు కొండ ఆ కాకుల ద్వారా ఆహారం పెట్టి ఏలియాని కానీ దేవుడు ఎంతగా కాపాడుకున్నాడు ఆ రీతిగా ఇలాంటి ఉగ్రత దినాల్లో ఇలాంటి కరువు కాలంలో శ్రమల కాలంలో కూడా ఏలియాని పోషించినట్టుగా దేవుడు తన చిత్తమును ఎవరైతే నెరవేరుస్తారో వాళ్ళందరినీ దేవుడు కాపాడతాడు అది ఏ రీతిగా వాళ్ళకి సహాయం దయచేస్తాడు దేవుడు ఎందుకంటే ఆయన నమ్ముకున్న బిడ్డలకి ఆయన ఎప్పుడు అన్యాయం చేయడు ఆయన విధానంలో ఉన్న బిడ్డలను ఆయన సత్యంలో ఉన్న బిడ్డలను ఆయన ఎప్పుడు విడవాడు ఎడబాయడు అలాగే అప్పుడు మీకు నీవు మీ పిల్లగా ఎహోవ ఉత్తరం నేను మొరపెట్టగా ఆయన నేనున్నాను నువ్వు ఎప్పుడైతే ఆకలిగా వారికి ఆహారం ఇస్తావో ఎప్పుడైతే విధవరాన్లను భేదాల నువ్వు ఆశ్రయం వాళ్ళకి నువ్వు సహాయం పడతావు అప్పుడు నువ్వు మొరపెడితే దేవుడు ఏమంటున్నాడు నువ్వు పిల్లగా ఎహోవ ఉత్తరం ఇచ్చును నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు అప్పుడు దేవుడు ఇలాంటి ఉపవాసం ఉండి నువ్వు దేవుడిని కనిపెట్టుకొని నువ్వు దేవునికి ప్రార్థన చేస్తే ఆయన నీకు ఉత్తరమిస్తాడు ఆయన నీకు మొరపెట్టగా ఆయన నేను అంటే నీకు దేవుడు తోడుంటాడు ఇది నాకు కావాల్సిన ఉపవాసము ఈ రీతిగా ఈరోజు ఉపవాసము దేవుడు మనల్ నుంచి కోరుతున్నాడు ఎందుకంటే ఈ కాలం ఈ శ్రమల కాలంలో ఎంతో మంది సర్వం కోల్పోయి ఉన్నారు కానీ వాళ్ళందరినీ మనమే సహాయం చేయాలి ఎందుకంటే దేవుని ఆత్మ మనలో ఉంది మనల్ని దేవుడు ఒక యాజకుడుగా రాజుగా పెట్టాడు కాబట్టి వీళ్ళందరి అవసరం అది నువ్వు ఇచ్చే సహాయం అది ఎంతదైనా కానీ అది చిన్నది కావచ్చు ఏమైనా కావచ్చు కానీ నువ్వు ఇచ్చే స్థితిలో నేను లేవనెత్తినప్పుడు దేవుడు ఆయన నువ్వు చేయకపోతే ఆయన విధానంలో నువ్వు లేనట్టు నువ్వు వెలుగులో ఉన్నానని చెప్పుకుంటూ చెప్పుకున్నట్టే కానీ నువ్వు చీకటిలో ఉన్నావు కాబట్టి నీలో అబద్ధం ఉన్నట్టు మనలో అబద్ధం ఉన్నట్టు ఎందుకంటే ఆయన ఆజ్ఞలు పాటించి ఆయన క్రియలను జరిగించేవాడే కదా దేవుడు నీతిమంతుడు కాబట్టి మనము ఇవన్నీ చెయ్యాల ఇవన్నీ దేవుడు ఈ రోజు మన సేవా స్థితంలో మన ఇప్పుడు మన ప్రస్తుత కాలంలో ఈ ఉగ్రత కాలంలో దేవుడు మనకి ఆ రీతిగా చెప్తున్నాడు ఎందుకంటే ఇప్పుడు మనం కన్నీటి ప్రార్థన చేయాల ఎందుకంటే ఎంతో మన ప్రియులు సహోదరులు ఎంతో మంది కుటుంబాలు కుటుంబాలు చాలా మంది వైరస్ బాని ఇన్ఫెక్ట్ అయిపోయారు వాళ్ళు ఈ యొక్క చిక్కుకొని ఉన్నారు వాళ్ళని విడిపించడానికి మనం ప్రార్థన చేయాల అలాగే వాళ్ళకి సహాయపడాలి వాళ్ళని ఆదరించాలి వాళ్ళని కనికరించాలి వాళ్ళకి కృప చూపించాల వాళ్ళని మనము పరామర్శించాల ధైర్యపరచాల వాళ్ళకి మనం దేవుని మాటలు చెప్పి వాళ్ళు ఇంకా ఎంతో బలపరచాలా వాళ్ళకి చేయగలిగిన సహాయం అంతా మనం చేయాల నీకు మరోపెట్టగా ఆయన ఇతరులను బాధించుటయు బ్రేలు చూపి తిరస్కరించుటూ చెడ్డదానిని బట్టి మాట్లాడేటయు నువ్వు మాని ఇతరులను బాధ కొంతమంది అయితే ఇతరుల గురించే అంటే వాళ్ళు ఏం మాట్లాడతారో కూడా తెలియదు కానీ వాళ్ళ వల్ల ఎంతో బాధపడతారు కానీ ఈరోజు మన సేవా జీవితంలో మనం ఏమైనా ఆ రీతిగా ఉంటే మనల్ని దేవుడు పరీక్షిస్తున్నాడు నువ్వు ఇతరులను బాధ పెట్టేవాడిగా ఉన్నావా ఇతరులను సంతోషపెట్టి దేవుని సన్నిధికి నడిపించేవాడిగా ఉన్నావా మనం మన జీవితంలో ఎవరిని బాధ పెట్టకూడదు మనల్ని దేవుడు ఆ రీతిగా మనం ఇతరులను బాధ పెడితే మనకు అది దేవుని విధానం కాదు మనం ఇతరుల గురించి ప్రార్థన చేయాలా వాడిని ధైర్యపరిచి కనికరించాలా వాడిని కృప చూపించి వాడిని దేవుని సన్నిధులకు నడపాలా వానికి దేవుని వాక్యం చెప్పాల అలాగే వ్రేలు చూపి తిరస్కరించు అంటే దేవుని వాక్యము దేవుడు ఎన్నోసార్లు మనం హెచ్చరిస్తున్నప్పుడు ఆయన వాక్యాన్ని మనం స్వీకరించకోం అది మన గురించి మన గురించే చెప్తున్నట్టు మనకు అనిపిస్తుంది నా జీవితంలో వాడిని చాలా చాలా మంది వాక్యాలు చెప్తున్నప్పుడు నాకు అట్లా అనిపించింది కానీ తర్వాత నేను తెలుసుకున్న దేవుడు ఎందుకు పదే పదే ఇలా మనతో మాట్లాడుతున్నాడంటే ఒకవేళ మనలో ఏమైనా బలహీనత ఉందేమో దేవుడు ఈరోజు తన దోసుల ద్వారా మనతో మాట్లాడుతున్నాడని మనం గ్రహించి ఆ వాక్యాన్ని మనం స్వీకరించి మనం ఆ పాపమును విడిచిపెడితే ఇంకా అది నీలో ఉండదు నువ్వు ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని నువ్వు స్వీకరించకుండా దాన్ని పాటించకుండా నువ్వు అది వినకుండా ఉంటే నువ్వు ఇంకా చీకటిలోనే ఉండిపోయి నువ్వు రక్షణ పొందనప్పుడు ఏ రీతికైతే నువ్వు ఉన్నావో అదే రీతికి నువ్వు వెళ్ళిపోతావు తిరస్కరి చెడ్డదానిని బట్టి మాట్లాడుటే నువ్వు మాని ఆశించిన దానిని ఆకలి వానికి ఇచ్చి శ్రమపడిన వాడిని తృప్తిపరచినడల చీకటిలో నీ వెలుగు ప్రకాశించును అంధకారం నీకు మధ్యాహ్నం వల్లే ఉండను అంటే ఆశించిన దానిని అంటే నువ్వు సహాయం చేయాల్సిన వాడికి నువ్వు సహాయం చేసి శ్రమపడిన వాడిని తృప్తిపరచాలంటే నువ్వు వానికి వాక్యం చెప్పాలా వాడిని అంటే వాళ్ళు బలహీనంగా ఉన్నా కానీ వాళ్ళు నువ్వు విశ్వాసంలో దేవుని వాక్యం వాళ్ళు చెప్పాలా వాళ్ళకి సహాయం చేయగలిగిన ఏదైతే మనం చేయగలిగామో ఆ సహాయం వాడికి చేసి వాడిని మనం తృప్తి పరచాల అంటే వాడు ఆ బాధల్లో ఉన్నప్పుడు ఆ కష్టాల్లో ఉన్నప్పుడు ఆ శ్రమంలో ఉన్నప్పుడు నువ్వు చెప్పే వాక్యం ఎంతగానో ఓదారుస్తుంది అనమాట ఎంతగానో ఎవరైతే వింటున్నారో వాళ్ళని ఎంతగానో ధైర్యపరుస్తుంది అప్పుడు దాకా వాళ్ళు సైతాన్ బంధకాల్లో ఉండొచ్చు లేదా వాళ్ళ పాపంలో ఉండొచ్చు కానీ ఎప్పుడైతే నువ్వు చెప్పిన దేవుని వాక్యం వాడి హృదయంలో ఉంటుంది అప్పుడు వాడు ప్రభువుని వెంబడిస్తాడు అప్పుడు వాడి మనసుకి సమాధానం దొరుకుతుంది అప్పుడు వాడు కొంచెం రిలాక్స్ అవుతారు పర్వాలేదు నాకేం కాదు దేవుడు ఈ రోజు మాట్లాడాడు ఖచ్చితంగా కాబట్టి నేను ఈ వైరస్ ఒకళ్ళు వచ్చినా కానీ నేను కోలుకుంటాను లేదా ఈ బాధ వచ్చినా కానీ నేను దాని నుంచి ఎలాగైనా బయట అనే విశ్వాసం వాడికి ఏమంటే తృప్తి వస్తుంది అంటే దేవుని వాక్యం అంత పవర్ఫుల్ గా ఉంటది కాబట్టి అంత దేవుని వాక్యం మనం వాళ్ళ హృదయంలో చెప్పాల అలాగే శ్రమ పని వెలుగు ప్రకారం అంధకారము నీకు మధ్య అంధకారం అంటే చీకటి కాబట్టి చీకటి నీకు మధ్యాహ్నం ఉంటది పన్నెండు గంటలకు బాగా ఎండగాసి ఎంతో వెలుతురుగా ఉంటది అట్లాగే అంధకారం అంటే మరీ చీకటిగా ఉంటుంది అలాంటి చీకటి బ్రతుకులను కూడా దేవుడు ఏం చేస్తాడంటే వెలుగుగా మారుస్తాడు మన ఏసయ్య ఆయనకి ఎంతో వందనాలు ఈ లోకములో ఈ లోకమైనను లోకంలో ఉన్న వాటినైనను ఒకటో యుహాను రెండో అధ్యాయంలో పదిహేనో వచనము ఈ లోకమైనను లోకంలో ఉన్న వాటినైను ప్రేమింపకుడి ఎవడైనను లోకమును ప్రేమించినట్లా తండ్రి ప్రేమ వానిలో ఉండదు లోకంలో ఉన్నదంతయు అనగా శరీరాశయు నేత్రాశయు జీవపు డంబమును తండ్రి వలన పుట్టినని పుట్టినవి కావు అవి లోక సంబంధమైనవి శరీరమాశ అంటే ఏం అంటే ఈ లోకంలో తినచు త్రాగు ఈ లోకం గురించే ఇంకా ఉదయం నుంచి పడుకున్న వారికి ఇది చేయాలి అది చేయాలి ఇది అది అని ఈ లోకం మీదనే వాళ్ళ మనసు వాళ్ళ హృదయం వాళ్ళ ఆలోచనలు అన్నీ ఉంటాయి అలాగే అవన్నీ ఏమంటాయి ఈ లోక సంబంధమైన తండ్రి వలన అంటే ఆ ప్రభు వలన మనకు వచ్చినవి కావు అవి లోక సంబంధమైనవి లోక్ లోకము దాని ఆశయు గతించి పోవచున్నవి గాని దేవుని చిత్తము జరిగించి వాడు నిరంతరము నిలుచును చిన్నపిల్లలారా ఇది కడవరి గడియా అంటే దేవుడు మనల్ని పిల్లలతో సంబోధిస్తున్నాడు కాబట్టి మనకు చెప్తున్నాడు ఇది చివరి గడియ క్రీస్తు విరోధి వచ్చినని మీరు వింటిరి కదా ఇప్పుడు అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు ఇది కడవరి గడియని దీని దీని చేత తెలుసుకున్నాం ఈ రోజుల్లో ఎంతో మంది దేవుని ఉన్నారు సేవకులు కానీ వాళ్ళంతా అబద్ధంలో ఉన్నారు వాళ్ళు వాళ్ళ పోకిరి శాష్టల ద్వారా వాటిని అనుసరించిన వాళ్ళు కూడా ఈరోజు ఉగ్రత ఈరోజు ఎంతోమంది దేవుని బిడ్డలు దేవుని నమ్ముకున్న వాళ్ళు దేవుని పరిచయం చేసే వాళ్ళందరూ ఈ వైరస్ బారిని ఇన్ఫెక్ట్ అయ్యారంటే వాళ్ళంతా ఈ లోక సంబంధమైన ఉన్నారు దేవునికి వాళ్ళు ఇంపార్టెన్స్ ఇవ్వలేదు అంటే దేవుడు వాళ్ళు లేవి క్రమంలోనే ఉన్నారు దేవుడు మనకి మిల్కి క్రమం ఇచ్చాడు అంటే ఆ క్రమంలో ప్రతి ఒక్కరు యాజకులే కానీ ఈరోజు ఏ చర్చిలో కానీ నాకు ఈ రోజన్నా ఇక్కడ చెప్పడానికి అవకాశం అన్న ఉంది కానీ ఇదే అవకాశం మనం ఇంకెక్కడికైనా చర్చీల్లోకి వెళ్ళి చెప్పాలంటే చాలా కష్టంగా ఉంటుంది మనకి ఎవరు ఎందుకంటే వాళ్ళు ఎవ్వరు ఎందుకంటే వాళ్ళు యాజకులుగా చేయడం వాళ్ళకి ఇష్టం లేదు ఎందుకంటే వాళ్ళ సామ్రాజ్యాలు కూలిపోతాయి ఎందుకంటే వాళ్ళు అసత్యంలో ఉన్నారు కానీ దేవుని వాక్యం ఆ రోజు సత్యం ప్రకటిస్తే వాళ్ళందరూ ఆ విధానాల నుంచి బయటకు అప్పుడు అక్కడ ఎవరు ఉండరు ఆ చర్చీల్లో కానీ ఎందుకే ఎందుకే ఈ లోకంలో వాళ్ళందరూ ఎవరిని ఇంపార్టెన్స్ ఇవ్వరు వాళ్ళు ఎవరు వాక్యం చెప్తానన్నా కానీ వాళ్ళకి అవకాశం ఇవ్వరు ఎందుకంటే వాళ్ళకి భయం అనమాట ఎక్కడ వీళ్ళు చెప్తారని కానీ వాళ్ళు మిల్కి మిల్కీ సెద ఉంటే ప్రతి ఒక్కరిని వాళ్ళు యాజకులుగా చేస్తారు ఈరోజు వాళ్ళు బలపడరు బలపడి ఎంతో మందిని సేవకులుగా తీర్చిదిద్దారు మన ప్రభు చెప్పింది కూడా అదే కదా నా నామంలో మీరు బాప్తిసం ఇచ్చి అనేకులను మీరు శిష్యులుగా తయారు చేయమన్నాడు కానీ మనం ఈరోజు ఎంతమంది మనం శిష్యులుగా ఎంతమందిని తయారు చేస్తాము ఎంతమందిని మనము సేవలో మన సేవలో ఎంతమందిని మనము సేవకులుగా అక్కడ దేవుడు తన పన్నెండు మంది శిష్యులను ఏర్పరచుకొని వాళ్ళని శిష్యులుగా చేసి తను వాళ్ళకి పోతూ పోతూ వాళ్ళ ద్వారా అనేకలు అలాగే పౌలు చూస్తే తిమోతి అని చాలా మందిని పౌలు శిష్యులు చేశారు కానీ మన జీవితంలో మనం ఎంతమందిని శిష్యులు చేస్తాం మనం చెప్తున్నాము పోతున్నాము అంతేగాని మనం ఎవరిని శిష్యులుగా చేయలేదు ఎవరిని మనము నడిపించలేదు అయితే మీరు మొదటి మీరు మొదటి నుండి దేనిని వింటిరో అది మీలో నిల్వనీడి మీరు మొదటి నుండి వినినది మీలో నిడిచి నిల్డ మీరు కుమారుని ఎందును తండ్రి ఎందును నిలుతురు నిత్య జీవం అన్నదే తయన తాను మనకు చేసిన వాగ్దానం కాబట్టి నిత్య అంటే ఆయన మనకు వాగ్దానం చేస్తాడు ఆయన మనకి ఆజ్ఞలు ఇచ్చాడు ఆయన మనల్ని లోకంలో మనకి కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు ఆ ఆజ్ఞ మనం పాటించాల ఆ ప్రతి ఆజ్ఞ మనం పాటించి ఆజ్ఞల ప్రకారంగా మనం చేయాల నడవాల ఆయనకి విధేయత చూపిస్తూ ఆయనకి మనం నిరంతరము ఆయన నామాన్ని హెచ్చిస్తూ ఆయన్ని గణపరుస్తూ ఆయన స్తుస్తూ మనం ఆయన స్వార్థని ఆయన శిలువుని వెంబడించి మనం స్వార్థ ప్రకటించాల అలా మనం ఈ రోజు మనం తీర్మానం చేసుకోవాలి అలాగే మనం ప్రతి ఒక్కరికి మనం చేయగలిగిన ఏదైతే ఆకలిగా వారికి కానీ వాళ్ళందరికీ మనం ఉపవాసం ఉండాల మనం ఉత్తగా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే మనం ఏం చేయకపోతే అది దేవుడు ఉపవాసాన్ని ఇష్టపడరు ఈ రోజు ఎంతో మంది ఇళ్ళలో ఉపవాసం ఉంటున్నారు కానీ వాళ్ళు ఎవరికి ఎప్పుడు సహాయం చేయట్లేదు చాలా మంది వాళ్ళ గురించి వాళ్ళు ప్రార్థిస్తున్నారు లేదంటే ప్రార్థన చేస్తున్నారు కానీ క్రియలు విశ్వాసం మృతం అన్నాడు నువ్వు ప్రార్థన చేస్తున్నావు నువ్వు నీలో విశ్వాసం లేనట్టు కానీ నువ్వు ఉపవాసం ఉండి నువ్వు ప్రార్థన కూడా దేవుని సన్నిధికి వెళ్ళవు కాబట్టి మనము ఆయన క్రియలను పాటించాల ఆయన మాటను మనము ఆయన వాగ్దానాన్ని ఆయన పత్తి ఆజ్ఞను మనం అనుసరించి మన జీవితంలో మనం ముందుకు సాగాలని దేవుడిచ్చిన వాక్యాన్ని బట్టి నీకు వంద వందనాలు వేస్తాయా మహాపరిషుదుడా మహోన్నతుడా గొప్ప దేవ కనిక్రమ గల దేవ వేసయ్యా నీకు వందనాలు ప్రభా నా తండ్రి నీకు స్థుతులు స్తోత్రములు ప్రభా తండ్రి ప్రభా ఈ గడిచిన కాలమంతా కాచి కాపాడి ప్రభా నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నావు ప్రభ మమ్మల్ని భద్రపరిచావు తండ్రి ప్రభ మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచినావు తండ్రి నీకెంతో వందనాలు వేసాయ్యా నా ప్రభ నీకెంతో స్థుతులు స్తోత్రములు ప్రభానైనా సమస్త మహిమ ఘనతా ప్రభావం వేస్తాయి నీకే యువేగములు కలుగునుగాక హలెలుయ్య నా తండ్రి నా ప్రభ ఇదిగో ప్రభ ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభా నిన్ను ఆరాధించడానికి ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి నీకు ఎంతో వంధనాలు ఇస్తాయా నా ప్రభా నిన్ను పాటల ద్వారా మహిమపరిచాం ప్రభా నాయన వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడారు ప్రభాతండ్రి నా ప్రభాతండ్రి మేము వెలుగు సంబంధికులం ప్రభా నాయన తండ్రి మేము చీకటిలో లేము ప్రభా ఎందుకంటే ప్రభాతండ్రి నాయన మేము ఈ రోజు ఉపాసం ఉండాలా ప్రభాతండ్రి ఎంతో మంది ప్రభా మా దేశం గురించి నాయన ఎంతో మంది ఈ వైరస్కి ఇన్ఫెక్ట్ అయిపోయారు ప్రభా వాళ్ళు బంధకాల్లో చిక్కుకొని ఉన్నారు ప్రభాతండ్రి వాళ్ళందరి ఆ బంధకాల నుంచి మేము విడిపించడానికి మేము ఉపాసం ఉండాలా ప్రభా ఆకలి కొన్న మేము ఆకలి తీర్చాలా ప్రభాతండ్రి విధవరాన్లకు మేము सहाय चय अलागे प्रभा दीदल దిక్కు లేని వారికి మేము ఆశ్రయం ఇవ్వాలా ప్రభాతం ఆయన ప్రతి ఒక్కరు ప్రభా శ్రమంలో ఉన్న వాళ్ళకి ప్రభా నైనా నీ వాక్యాన్ని చెప్పాలా వాళ్ళని ఆదరించాలా ప్రభా వాళ్ళని మేము తృప్తి పరచాలా ప్రభాత తండ్రి నాయన ప్రతి ఒక్కరికి ప్రభా మేము సహాయం చేయాలా తండ్రి గొప్పదేవ ప్రభా మమ్మల్ని ఆ రీతిగా నడిపించు ప్రభాయనా ప్రభా మరీ ముఖ్యంగా ప్రభా మీ దోసోదార ప్రభా నైనా మీరు మిల్కి సత అలాగే లేవి గురించి మాట్లాడుతున్నారు ప్రభా నాయనా ప్రభా లేవి క్రమం ఆచరించడం వల్లనే ప్రభాతండీ ఈరోజు నీ ఉగ్రత దేవుని బిడ్డల మీద ఉంది ప్రభాతండ్రి నా ప్రభా వాళ్ళు ఎప్పుడు ప్రభానైనా నాయన మీ ఆజ్ఞ అతిక్రమిస్తే ఏమొస్తే వస్తుంది ప్రభా పాపం వస్తుంది పాపం వలన మరణం సంభవిస్తుంది తండ్రి ప్రభానైనా మీరు మాకు మిల్కి సద క్రమం అని ఇచ్చిపోయినారు ఆ క్రమంలో మేము ఉండకుండా ప్రభా మేము లేబి క్రమం ఉంటే ఆజ్ఞ మేము అతిక్రమించినట్టే ప్రభాతండ్రి కాబట్టి ప్రభా ఈరోజు ఎంతోమంది మరణానికి పాత్రలు అవుతున్నారు ప్రభా వాళ్ళందరినీ మీరు కనికరించండి ప్రభా వాళ్ళందరినీ మీరు ప్రపచుపించండి ప్రభా ఎవరైతే లేచి క్రమం విధానాలు అనుసరించిన వాళ్ళందరూ ప్రభానయన మిలికి సద క్రమంలో రావాలా ప్రభా తండ్రి వాళ్ళు సత్యంలోకి నడవాలా ప్రభాతం వాళ్ళ కుటుంబాలని వాళ్ళ బిడ్డల్ని వాళ్ళ సంఘాలను ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాప చేసుకోండి ప్రభాతండి ప్రతి ఒక్కరి పట్ల మీ కణిక మీ కృప చూపించే ప్రభా ఆ కలవరి శిల్వలో మీరు పొందిన గాయముల ద్వారా సంపూర్ణ స్వస్థ దయచండి ప్రభా మేము నమ్ముతున్నాం ప్రభా విశ్వసిస్తున్నాం ప్రభాతండి మేము మిల్కి శత ఉన్నాం ప్రభా గత పది రోజుల కిందట వరకు మేము లేం ప్రభా కానీ ప్రభా ఎప్పుడైతే మీ దాసుల మీరు మాట్లాడారో ప్రభాన ఆ వాక్యాన్ని నేను స్వీకరించాను ప్రభాతండి నేను స్వతంత్రించుకున్నాను ప్రభాతండి నా జీవితంలో ప్రభాతండి నేను నమ్ముతున్నాను ప్రభాన మిల్కి శత క్రమంలో ఉన్నాను ప్రభా నేను ఒక యాజకుడినే ప్రభా నేను ఒక రాజుగా ఉంటాను ప్రభా నేను ఏ చేయగలిగిన సహాయం మీరు ఎంత ఇస్తే అంత సహాయం నేను చేసే స్థితిలో నేను లేవనెత్తండి ప్రభాతండి అలాగే విజయ్ విజయబాబు కుటుంబం గురించి ప్రార్థిస్తున్నాను ప్రభాతం అండి వాళ్ళ తండ్రి మీ అందరూ నిద్రించినారు ప్రభాతం అండి మీ సన్నిధిలో ఉన్నారు ప్రభా విజయ్ కుటుంబ మీరు ఆదరించండి కనకిరించండి ధైర్యపరచండి నన్ను మీ ఓదార్పును దయచేయండి ప్రభాతండి అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులందరినీ మీరు ధైర్యపరచండి ఎవరైతే ప్రభా ఇంకా కుటుంబ సభ్యులు ప్రభా ఈ వైరస్ బారిన ఇన్ఫెక్ట్ అయ్యారో ప్రభాతండి వాళ్ళని మీ కృపలో జ్ఞాపకం చేస్తున్నాను ప్రభా వాళ్ళని కనికరించండి కృప చూపించండి ఆ కలవరి శిలువలో మీరు పొందిన గాయముల ద్వారా సంపూర్ణ స్వస్థత దయచేయండి ప్రభా అలాగే వెంకట కుటుంబం గురించి ప్రార్థిస్తున్నాను ప్రభాతం అండి మీ సన్నిధిలో మీకు రూపంలో జ్ఞాపకం చేస్తున్నాను ప్రభా తండ్రి ఆ కుటుంబాన్ని మీరు కనికరించండి ప్రభా ఆదరించండి ప్రభా ఆ వైరస్ నుంచి మీరే కాచి కాపాడి ప్రభా మీకు సాక్షులుగా నిలబెట్టుకోండి ప్రభా అలాగే ప్రభా తండ్రి రుతు సిస్టర్ గురించి ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి నైంటీ పర్సెంట్ ప్రభా నాయన ఇన్ఫెక్ట్ అయిందంట ప్రభా నాయనా తండ్రి ఆ లంగ్స్ ప్రభా వాటిని మీరు ముట్టండి తాకండి సంపూర్ణ స్వస్థ ప్రకటిస్తున్నాం ప్రభా ఏసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రభా మీరే సంపూర్ణంగా ప్రభా బిడ్డని స్వస్థపరచండి ప్రభా తండ్రి నాయన ఆ బిడ్డల పట్ల మీకు కణిక్రం చూపించండి కృప చూపించండి ప్రభా తండ్రి నాయన నాయన మీరే ప్రభా వైద్యుల్లో జ్ఞానం పెట్టి మంచి ట్రీట్మెంట్ ఇప్పించి ప్రభా మీరే ఆ బిడ్డని స్వస్థపరచండి అలాగే ప్రభా నాయన తండ్రి ఆ చిన్న పాప గర్భఫలం ఇచ్చు యోహో బహుమానం తండ్రి ప్రభా ఆ బిడ్డను మీరిచ్చినారు ప్రభా తండ్రి నేను ఆ బిడ్డకి ఏదో హార్ట్ ప్రాబ్లం ఉందన్నారు ప్రభా తండ్రి ఆ బిడ్డను కూడా మీరు ముట్టండి తాకండి సంపూర్ణ స్వస దయచేయండి అలాగే వాళ్ళ హస్బెండ్ గురించి ప్రార్థిస్తున్నాను ప్రభా ఆల్పిరి బ్రదర్ ని నేను ఆయనను కూడా సంపూర్ణ స్వస్థ దయించండి ప్రభ ఆ కుటుంబాన్ని ప్రభా మీరే స్వస్థపరిచి నాయన ధైర్యపరిచి ఆ కుటుంబాన్ని ప్రభా మీ సాక్షిగా ప్రభా నిలబెట్టండి ప్రభా తండ్రి ఆ కుటుంబం ద్వారా ఎంతోమంది రక్షణలకు రావాలా ప్రభా ఎంతో మంది ప్రభా నిన్ను నమ్మాలా నిజమైన దేవుడు ఆ ప్రభా తండ్రి ఆ రోజు నయమో అని తండ్రి కుష్ఠరోగంతో బాధపడితే ప్రభా ఏలియా దగ్గరికి వెళ్ళి ప్రభా ఎలిషియా దగ్గరికి వెళ్ళి ప్రభా అయోధ్య నదిలో మునిగితే స్వస్థ కలిగింది అప్పుడు చెప్పాడు ప్రభా నిజమైన దేవుడు యోహో అని ఈ రోజు ప్రభా ఆ కుటుంబం స్వస్థ పొంది ప్రభా నిన్ను కనపరచాలా ప్రభా తండ్రి నిన్ను ప్రభా వాళ్ళు నమ్మాలా స్వీకరించాలా ప్రభాతం ఆ రీతిగా మీ గొప్ప కార్యం అక్కడ జరిగించండి ప్రభాతం అలాగే మిర్సీ సిస్టమ్ కుటుంబం ఎవరైతే ఉన్నారో ప్రభావాల కుటుంబ సభ్యులు ఈ వైరస్ బాని ఇన్ఫెక్ట్ అయ్యారో ప్రభా వాళ్ళందరినీ మీరు కనికరించండి కృప చూపించండి ప్రభాతండ్రి స్వస్థపరచండి ప్రభాతం అలాగే ప్రభాతండీ కళ్యాణి సిస్టర్ గురించి ప్రార్థిస్తున్నాను ప్రభాతం అండి మీ కృపలో ఆమెను జ్ఞాపకం చేస్తున్నాను ప్రభాతం అండి మీరు కనకరించండి కృప చూపించండి ప్రభా ఈ వైరస్ నుంచి మీరే కాచి కాపాడండి ప్రభాతండి ఆయన నా ప్రభా అలాగే వాళ్ళ ఎవరైతే వాళ్ళ బాబు కానీ వాళ్ళ హస్బెండ్ కానీ ఇంకా ఎవరు వాళ్ళ కుటుంబ సభ్యులకి ప్రభావైనా ఈ వైరస్ ముట్టకుండా మీరే కాచి కాపాడండి ప్రభాతం అండి మా కేబీపీఎం గ్రూప్లో ప్రభావం ఉన్న ప్రతి కుటుంబాన్ని ప్రతి వ్యక్తిని ప్రతి సహోదరుని సహోదరుని ప్రభా ప్రతి మీ కృపలో జ్ఞాపకం చేస్తున్నాను ప్రభాతం అండి ఈ వైరస్ నుంచి ఈ ఉగ్రత నుంచి మీరే కాచి కాపాడండి ప్రభావం ైనా మీ కృపల మమ్మల్ని బలపరచండి ప్రభాతండి నాయనా తండ్రి మీరే మమ్మల్ని లేవనెత్తండి ప్రభా తండ్రి నాయన ప్రతి ఒక్కరం ప్రభా ఎంతో ప్రభా విస్తారంగా ప్రభా నీ ఒక్కని ప్రకటించాలా ప్రభాతం మీ పరిశుద్ధాత్మ అభిషేకం మాకు దయచేయండి మీ ఆత్మ నడిపింపు మాకు దయచేయండి ప్రభా అలాగే ప్రభా తండ్రి నాయన మీరు మమ్మల్ని కనికరించండి కృప చూపించండి ప్రభా నాయన మా దేశం పట్ల మా దేశ ప్రజల పట్ల ప్రభా నీ బిడ్డల పట్ల అందరి పట్ల ప్రభా కనికరించండి కృప చూపించండి ప్రభా నాయనా తండ్రి మీరే కాచి కాపాడి ప్రభా మీ నామానికి మహిమ తెచ్చుకోండి ప్రభా తండ్రి నాయన బెడ్స్ లేక ఆక్సిజన్ లేక ఎంతోమంది ప్రభా తండ్రి నాయన మరణిస్తున్నారు ఎంతోమంది పేదవాళ్ళు ప్రభా హాస్పిటల్కి వెళ్ళకుండా ఇంటి దగ్గర చచ్చిపోతున్నారు ప్రభా అక్కడికి ప్రభా కుటుంబ సభ్యులు కూడా దగ్గరికి వెళ్ళలేని ఎంతో ప్రభా నిస్సాయిస్తుంది ప్రభా అది చూస్తే మనసు ఎంతో విచారణగా బాధగా దుఃఖంగా ఉంది ప్రభా తండ్రి నాయన మీరే కణికిరించండి ప్రభా నీ బిడ్డల పట్ల మీరు క్షమించండి ప్రభాతం ఇంకొక అవకాశం ప్రభా ఆయన మా ప్రజలకి దేశానికి మీరు ఇవ్వండి ప్రభాతండ్రి నాయన ప్రభా ప్రతి ఒక్కరి ప్రభా ఆయన రక్షణలోకి రావాలా ప్రభా ఏ ఆత్మ నశించుకోవడం నీకు ఇష్టం కాదు అది మీ చిత్తం కాదు ప్రభాతండ్రి అందరూ ప్రభాన ఆయన రక్షణలోకి రావాలా ప్రభా ఆయన అందరూ నాయన గ్రహించాలా ప్రభాతం ఇస్రాయేల్ల దేవుడే గొప్ప దేవుడని నాయన ప్రభా నేను నామాన్ని మహిమపరచాలా ప్రభా నేను స్థుతించే వారికి ఉండాలా మా శత్రువులు మేము ప్రేమించాలా ప్రభా ఇతరుల పట్ల మేము కణికరం చూపించాలా ఇతరులకు ప్రభా వాక్యాన్ని ప్రకటించాలా ఇతరులు ఓదార్చి ఆదరించి ప్రభా నైనా వాళ్ళకి ఎంతో సహాయం చేయాలో అంత సహాయం మేము చేసే విధంగా మీరు మమ్మల్ని లేవనెత్తండి ప్రభా తండ్రి నాయన మాలో ఎవరికైతే ప్రభా ఇంకా మేము ఆత్మ పొందుకోలేదో పరిశుద్ధాత్మ ఎవరికైతే లేదో ప్రభా ప్రతి ఒక్కరి ప్రభా పరిశుద్ధాత్మ అభిషేకం దయించండి ఒక్కరిని ప్రభా మీ యొక్క సీలింగ్ లో ప్రభా మీ యొక్క ముద్రలో ముద్రించి మీ రాక్కడికి మమ్మల్ని సిద్ధపాటుగా చేసుకొని మేము కూడా అనేకుని సిద్ధపాటు చేసే వారిగా మమ్మల్ని లేవనెత్తమని ఈ నయన మీకే వందనాలు స్థుతులు స్తోత్రాలు కృతజ్ఞతలు అర్పిస్తూ నజరేయడని ఏసుక్రీస్తు పరిశుద్ధ నామం పేరిట ప్రార్థించి వేడుకుంటున్నా తండ్రి ఒక్కొక్కరు ఇంత కూడా వాక్యం ఆవదంలో ఫలింపచ్చి నా దీవానికి శాం ఈ రోజు మీరు జ్ఞాపనం చేసుకోండి నా ఈ దినం ఇచ్చిన ననికి శోతం అబ్రహ్మ శాఖలో ఒక నీ కృప కనకరం మా పిల్ల కనపరిచిన నీకు వంద రేసప్రభ నా దివానికి శోతం చేస్తాం హలలియ నాదివా కలవరిసులలో మా పాప మా షాపు రోగలు భరించి మూడు దిన తిరిగి లేచిన దీవానికి శోతం మనల్ని చేయించిన శోతం అందరి కోసం బంధించిన యేశప్రభ మా దేశం ప్రజలు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థించం వైరస్ నుంచి కష్టాల నుంచి అలా పని లేకుంటే ప్రభా హల బాధపడుతున్నారు వాళ్ళ ఉదయాలు స్వస్థపరచని వాళ్ళు కనబడండి మీరు మాట్లాడండి వాళ్ళ పాపను శ్రమించారు రక్తం కడగండి దీవానికి సోతం వాళ్ళవి రక్షణ పొందాల నా దేవా నువ్వు కరణించండి నా దీవానికి శోతం మా సోదరులు ఎంతో వైరస్ నుంచి బాధపడుతుండే సుప్రభ వాళ్ళవి శ్రమించండి ఉదయం కడగండి పరిశుద్ధాత్మ గురించి ఆత్మ తెలివండి వాళ్ళ వివరత్వంతో రావాలా సేగు సాయారు చేయండి సుప్రభ నా దీవానికి శోతం డాక్టర్లు జ్ఞానం తెచ్చేది కఠిన ముందు తొలగించింది సేవ చేస్తున్న కనుక వాళ్ళని అగ్నికరించండి వాళ్ళవి రక్షణ తెచ్చి నీ నర్సులకు దండి రక్షణ తెచ్చండి నా దీవానికి శోతం చేసాం యశ్వ్రభ ఒకసారి మీరు కనకరించండి మీ యొక్క కోపం చెల్లారండి యశ్వ్రభా నా దీవానికి మోషే మోస ప్రాధాన్య దీవ హారం ప్రాధాన్య దీవానికి ఒక సాయం చేయండి యశ్వప్రభా నా దీవానికి శోతం చేసాం అలూనా పోయి ప్రకటించినప్పుడప్పుడు జీపటం రక్షణ పొందింది యశ్వభ మెంబిక నుంచి ప్రార్థిస్తు ప్రభా ఈ ప్రజలు మీరు రక్షించండి ఉదయం కడగండి యశ్వ్రభా నా దీవానికి శోతం మెరిసి చేసుకోండి వాళ్ళ జ్ఞానం దీతాలు లేచని ఆ రూ సిస్టర్ ముట్టి పళ్ళు జ్ఞానం తెలియచి ఆరోగ్యం తెచ్చని త్వరగా దంచి దంచి విడిపించి బయటకు తీసుకురండి స్వస్థపరిచని సరస్వతం రావాలా బ్రదర్ ఉన్నాడు ఆయన తాకడం ముట్టండి ఆయనవి స్వచ్ఛపరచండి హళది ఆరాధ్యం ఇంచండి బయటకు ఆ చిన్న పాప ముట్టి జ్ఞానం తెలియదే ఆరోగ్యం తెచ్చి అగ్నికరించండి మీ ఇచ్చిన బహుమానం గొప్ప సేవుకులు కావాలి ఇష్టప్రభ వెంకర కుటుంబం జ్ఞాపకం చేసుకొని ప్రశుధాత్మ జ్ఞానంతో నింపి ఇప్పుడైనా వాళ్ళ సరస్వతం రావాలి ఇష్టప్రభ ప్రశుద్ధాత్మ బలంతో నింపి వాళ్ళ ఫ్యామిలీ చిన్నపిల్లలను స్వస్థపరిచని ప్రార్థిస్తాం మరి చి కుటుంబంలో ఎంతోమంది ప్రభావాలు అది తాకింది దేశ ప్రభా మీ కాయలే స్వస్థపడతాయి ఇంకా ఎవరు స్వచ్ఛపరచలేసో ప్రభా నాదివా మీరు స్వస్థపరచన్న కుటుంబం సాక్షిగా నిలబెట్టుకోండి నా ప్రభావానికి శోతం చేసాం అలలిగా నాదిగా ఇంకా కుటుంబం ప్రభావాల ఆదరించండి నాది విజయ కుటుంబం కుటుంబం ఆదరించండి వాళ్ళ కుటుంబంలో ప్రభావ సరస్వతం రావాలా పలు జ్ఞానం దగ్గర పరిశుధాత్వం నింపి వాళ్ళ విదయంలో ప్రభావ మీ జ్ఞానం దగ్గరికి మీరు మాట్లాడండి వాల్వి ప్రభా నుంచి విడిపించి వాళ్ళు చేసిన పాపం క్షమించి అలలియా నీ వాక్యం ప్రభా అలలియ తెలియవేసి సరస్వత నడిపించండి న్యాయ శోతం చేసాం ఎస్ ప్రభాని అక్కడ తొలగుంది ఎసు ప్రభా నా దీవానికి శోధం ఈ ప్రజలు మీరు కనకరించి సహాయం చేసి మా కేపిన కుటుంబంలో ఎంతో మంది ఉన్నారో ప్రభా అన్న ప్రభావ ప్రతి కుటుంబం కనిచేయి దూతలు పెట్టి ప్రతి కుటుంబం కోసం కోసం కోసం కోసం కోసం వాడ వాడాలా పటికం దీవించి ఆశీర్వాద దీవించి మీరు అక్కడ మాకు సిద్ధపరచుకోమని ఏకృష్ణ స్తోత్రం ప్రభా పరిస్థితి లాగా గొప్ప దేవ సర్వశక్తి మంతుడా నీకు వందాలేసయ్య అబ్రహాం నిశాకి యాకోల గొప్ప దేవ కృపా సత్య సంపూర్ణ జీవం వల్ల తండ్రి నీకు వందాలేసయ్య నా దేవ నా ప్రభావి గడిచిన కాలం అంతా ప్రభావ మమ్మల్ని పురుషితంగా కాపాడినైనా మీ కృపలు మమ్మల్ని భద్రపరుచుకున్నారు మమ్మల్ని సజీవలపప్పులు నిలబెట్టుకున్నారైనా దివారాత్రులు మమ్మల్ని కాచి కాపాడి ఇక దినానికి ప్రభావం మీకు నూతనమైన కృపను నా దేవనా తండ్రి నీకు వందా మీకు నూతన అభిషేకం అనుగ్రహించా నీకు అందాలిస్ అయ్యా నీకే కృతజ్ఞతలు అర్పించుకోవటం అయినా సమస్త ఘనత మహిమా ప్రభావంలో మహా తేజస్సు మహైశ్వర్యం యుగ యుగంలో నీకే కలుగు దాకా నా దేవనా ప్రభ ఇక మధ్య కాలే సమయంలో ప్రభావ మీరు వాకేంద్ర మాత్రం నా దేవనా ప్రభా మా క్రియల రూపంగా మేము చూపించుకోవాల ప్రభా ఎందుకంటే ప్రభా క్రియలేని క్రియలేని విశ్వాసం ప్రభా నైనా ప్రభావ మెల్కేసేది ఒక క్రమాన్ని ప్రభావ ప్రతి క్షణం మీరు మాకు జ్ఞాపకం చేస్తున్న ప్రవానికి వందాలిసయ్యా ఓ ప్రభా మాకు మమ్మల్ని రాజులుగాని యాజకులుగా మీరు మమ్మల్ని తయారు చేస్తున్నారు ఓ ప్రభా ప్రతి వంశం నుంచి ప్రతి భా ఆయా భాషలో మాట్లాడడం నుంచి ప్రభావ ఈ లోకంలో నుంచి ప్రభావ మీరు మమ్మల్ని ఏర్పరచుకున్నారు మీరు రక్తంతో మమ్మల్ని కొనుక్కున్నారేసి ప్రభా నా దేవ్ర కాబట్టి మమ్మల్ని ఓ ప్రభావ మీకు ఒక యాజకులుగా ఒక ఒక రాజుగా మమ్మల్ని తయారు చేస్తున్నారు ప్రభావ ఆ గుణగణాలు మేము కలిగి ఉండాలా అది మెలికిసేది మీరు మాతో మాట్లాడుతున్నారు ప్రభావీ వన్నాలేసయ్యా నా దేవ మమ్మల్ని ఎంతగానో ప్రభు మీరు బయలపరుస్తున్నారు ప్రభా ఆ క్రమంలో నుంచి మేము నిరంతరం ప్రభావం సేవ చేసి బిడలుగా మమ్మల్ని తయారు చేయండి ఆ క్రమంలో మమ్మల్ని నడిపించండి యేసు ఒకప్పుడు ప్రభ లేవి కమలు ఉన్న వాళ్ళ మేము కానీ ప్రభ మీ కృపదారను నా తన్ని మెలికిసేందుకు క్రమంలోకి మీరు మమ్మల్ని నడిపించారు ప్రభావ నా దేవ మా ఆత్మీయ ప్రతి దినం ప్రతి క్షణం ప్రభావ మమ్మల్ని నడిపిస్తున్న విధాన్ని బట్టి నీకు నా దేవ నా తండ్రి యేసు ప్రభ ఉపాసంలో విషయంలో మీరు మాతో మాట్లాడినారు ప్రభ నా దేవ యేసు ప్రభా అసలైన ఏందనేది ప్రభ మీరు మాకు చూపించినారు అనేక పదవుల మీరు మాతో మాట్లాడుతున్నారు ప్రభావ గొప్ప దేవానికి వందాలిసయ్యా స్వచ్ఛత ఎందుకు రాలేదు అన్నప్పుడు ప్రభావ అక్కడ వాక్యం ఉంది ప్రభావ ఆ రీతిగా ప్రభావ నీకు స్వచ్ఛత శీఘ్రంగా వస్తుంది ఆ రీతిగా నువ్వు చేయిస్తున్న వాక్యం చెప్తున్నా రీతిగా ప్రభావ నా తండీ ప్రభావ ఇది మేము చెప్తున్నాడు నా జిల్లాకు ఎందుకు స్వచ్ఛత కలుపుకుంది ఓ ప్రభా ఎక్కడ ఎందుకు స్వచ్ఛత కలగలేదు అన్నప్పుడు ప్రభావ ఈ వాక్యమే ఆదర్శం ప్రభ కాబట్టి ప్రభా మీ బిడలైన మేము కూడా ప్రభావ మీ వాక్యానికి మీ వీడియో ఈ వాక్యాన్ని ప్రభావ ఇషే కన్నా సంపూర్ణంగా హృదయంలో స్వీకరిస్తున్నాం ప్రభావ నా దేవ ఆ వాక్యం నా జీవితం నెరవేర్చండి అది వాగ్వానం ప్రభా నేను సంపూర్ణంగా ఈ వాక్యాన్ని స్వీకరిస్తాను యేసు క్రీస్తునాముల ప్రభావ మా హృదయని స్థిరపరిచి ఆ వాక్యం ప్రకారం మేము జీవించాలా ప్రవర్తించాలా విశేషంగా వాటిని ప్రకటించాలా అనేకులకు నా దేవ ఐశ్వ ఇంకా ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో ప్రభు అందరూ మేము నా తన్ని వాళ్ళకి సాయం చేయాలా ప్రభావ మరి ప్రార్థన చేయాలా ప్రభావ నా దేవ ఐశు ప్రభాల అవస్థలు మేము పాల్గొండాలా మీరు సహాయపడండి కనికర తంది ఇది చివరి గాడియా ప్రభావ మీరు రాకడ బహు సమీపం ఉంది ప్రభావ మేము సిద్ధపడాలి అనేకులు మేము సిద్ధపరచాలి నా దేవ ఐసులో అనేకలు మీకు పెళ్లి విందులో పాల్పొందాలా నా దేవన ప్రభావ ఆహ్వానం పంపించినారు రెండు వేల సంవత్సరాల క్రితమే ఈ రోజు ప్రభావ మీ సంధి వాళ్ళు రాణితుంది అది ఎండ్ టైంకి వచ్చిన ప్రభావం సిద్ధపడి ఉంది ఆ విందు ప్రభా కానీ అనేక రాణిశీలు ఉన్నారు ప్రభావ ప్రతి బిడ్డల పట్ల మీ కనికరిని చూపించే తిరిగి మీ సంధి నడిపించండి ప్రభావ గొప్ప దేవన తండ్రి నీకు వందాలి సయ ఈ లోకంలో లోకం ప్రేమించుకుండా ప్రభావ ఓ దేవా ఇసు ప్రభావ మిమ్మల్ని ప్రేమించాలా ప్రభా మీ వాక్యాన్ని ప్రేమించాలా మీలో మీరు సమయం గడపాలా ప్రభావ నీకు అన్నాలిసయా ఈ లోకం అంతా నేత రాసి శరీరాస దీవపడము ప్రభావ నైనా ఇసు ప్రభు తండ్రి కావు అది మీ వల్ల కలిగింది కాదు ప్రభా ఇది లోకాతీతమైంది దృష్టి నుంచి కలిగింది ప్రభావ కానీ అలాంటి జీవితం జీవిస్తే మీ ప్రేమ మాలో ఉండదండి మీ లేకపోతే మేము ఉన్నవటే లేకపోయినావటే ప్రభావ ఎందుకంటే మీ ప్రేమ మమ్మల్ని చేయించింది మీ ఉంటే మీరు ఎందుకంటే మీరు ప్రేమ అన్నారు కాబట్టి ప్రభా లోకమంతా ఈ లోకాన్ని ప్రేమిస్తుంది ప్రవ కాబట్టి నేను మిమ్మల్ని ప్రేమించాలా మీ వాక్యాన్ని ప్రేమించాలా మీరే మాకు సహాయపడమని ప్రార్థిస్తాం అయినా గొప్పదేవా నా తన్ని నీకే వందాలిసయా నీకే పుతులు స్తోత్రం అయినా ఇక దినం ఎంతమంది చూడలేకపోయిన ప్రాభా మమ్మల్ని సజ్జలుగా పెట్టుకున్నారనైనా ఎందు నిమిత్తమే మమ్మల్ని పెట్టుకున్నారు ప్రభావా ప్రణాళిక మా ద్వారా మీరు నెరవేర్చుకోండి మీ చిత్తం కొరకు మేము కనిపెట్టుకుంటున్నాం ప్రభావ ఆయన ఇసు ప్రభావ తన్ని నీకు వందాలిస్తూ ప్రభావ ప్రతి క్షణం మీ చిత్తాన్ని మాకు బయలుపరుస్తానన్నారు ప్రభావ ఓ ప్రభావ తన్ని రాబోయే దినాల్లో ప్రభావ ఎంత భయంకరంగా శ్రమల కాలం ఉంటుంది కదా మీరు మమ్మల్ని తప్పిస్తన్నారు వాగ్దానం చేసినారు ప్రభా ఆ పట్టుకొని మేము జీవిస్తున్నాం మేము భయపడము గొప్ప రవా బెదరం ప్రభు ఎందుకంటే వాగ్దానం చేసిన వాడిని నమ్మదగిన వాడు ప్రభా నిలంగా ప్రభావ నిశ్చలంగా మేము వాటిని పట్టుకొని జీవించాలి చివరి వరకు మీ కొరకునైనా గొప్ప దేవ ఎంత ఉప్రదం వచ్చినా కానీ ప్రభావ భయపడము ప్రభావ ఎందుకంటే మీరు మాతో పాటు మా పక్కన ఉన్నారు మా హృదయాలు మీరు ఉన్నారు ప్రభావ మీ ఆత్మ చేత మమ్మల్ని ముద్రించుకున్నారు నాయన నీకు వందాలి కృతజ్ఞతలు ప్రావా నైనా మీ వాక్యాన్ని మేము సంపూర్ణంగా క్రియల రూపంలో ప్రకటించాలని సహాయపడండి నా దేవ నా ప్రభ నా తన వైరస్ బాధితులందరినీ మీరు ప్రభావ మీరు స్వస్థపచ్చని ప్రభ ఆ కలవరిశిలోనైనా మీరు పొందిన గాయలలో స్వస్థత ఉంది ప్రభావ ప్రతి బిడ్డకు ప్రభ సంపూ స్వస్థతను ప్రకటిస్తున్నాం నైనా ఏసు పరిశుద్ధ నామవున హాలూయ నా దేవ నా ప్రభానికి వన్నాలిసయ్య రూపాల గురించి మేము ప్రార్థిస్తాం దేవ బిడని కృపలో జ్ఞాపకం చేసుకునే ప్రభావ మీ కృప చూపించని ప్రభావ ఆ లంగ్స్ లో ప్రతి ఇన్ఫెక్షన్ వేసినా గద్దిస్తాను ఇప్పుడు విడిచిపెట్టుకోంగ్స్ సంపూర్ణ హీలింగ్ అనుగ్రహించిన ప్రభావ స్వస్థపచ్చని ప్రభావ ఆ కదువరిశీల్లో మీరు పొందిన గాయల స్వస్థత ఉంది ప్రభావ ఆ బిడ్డ సంపూర్ణ స్వస్థత ఉందా ఇచ్చిన ప్రభావ ఆ బిడ్డ మీ వైపు తిరుగుల మీరు దర్శించాయి మీరు బలపచ్చండి ఆ చిన్న పాప చుట్టూ అగ్నికం చేసి దూతలు కాదని పెంచాయి మీ ఇచ్చిన బహుమాను ఆ బహుమాను మీ స్వాసం ప్రభావ మీరు ఇచ్చిన గిఫ్ట్ మీరే కాచి కాపాడండి మీ స్వాసాన్ని మీరు కాపాడితే కాపాడే దేవుడు ప్రభావ నీకు వందాలు వాళ్ళ హస్బెండ్ మీరు తాకి స్వస్థపచ్చని ప్రార్థిస్తాం నేను ఆ రీతిగా ప్రవ దేవా ఇస్తారు తాకని ప్రభావ స్వస్థపచ్చని ప్రభావ ఒక వైరస్ని సంపూర్ణ విడుదల ప్రకటిస్తున్నాం వేసుక్రీస్తున్నాం ఉన్న ప్రభ మీరే స్వస్థపచ్చని మహిమను అందండి గొప్పదేవా స్వస్థపక్ష్యానికి నీకు వందాలు ప్రభా నీకే కృతజ్ఞతలు అర్చించుకుంటాను భర్త చిన్న బాబు చుట్టూ అగ్నికంచేసి వాళ్ళు బంధువుల చుట్టూ అగ్నికంచేసి దూతలు పెట్టండి సంపూర్ణ స్వస్థ దయచేసి ఓ ప్రభావ బదుల చుట్టూ ప్రభా అగ్నికంచేసి మీ దూతల మీ ప్రొటక్ష మీ కాపులను వెంకన్న బాబు కుటుంబం కూడా జ్ఞాపకం చేసుకోండి స్వస్థపచ్చని ప్రభావ ఆ పిల్లల చుట్టు మీ అగ్నికం చేసి మీరే కాచి కాపాడండి సంపూర్ణమైన సత్యంలో నడిపించండి ఆ మీరు ప్రార్థన జీవితం మీ వాక్యంలో సంపూర్ణంగా మీరు బలపచ్చని మీ వైపు తిరిగి బిడ్డలుగా తయారు చేయండి ప్రభావ అయితే ప్రభావ విజయ గారి కుటుంబం కూడా జ్ఞాపకం చేసుకోండి స్వస్థపచ్చని ప్రభావ ఆ దుఃఖం వేదన ఉంటుంది ప్రభావి ఆధారణ సమాధానం ఇచ్చండి ప్రభావ తన ఒక సిస్టర్ చుట్టూ అగ్ని కని చేసి మీరు స్వస్థ మంచి ఆరోగ్యం దండి ఇచ్చిన బాబు చుట్టూ మీకు కనిచేసి ప్రభావ బంధువులందరికీ మీ ఆధారణ ఇచ్చేయండి ప్రభావ అయితే మెచ్చి సిస్టర్ ఫ్యామిలీ కుటుంబీకులందరూ మీరు మార్చుకోండి స్వస్థ పచ్చిమ దేవానికి వర్ణాలు ఫ్యాకే కృతజ్ఞతలు అర్పించుకున్నదైనా గొప్ప దేవ ఇంకా ఎంతమంది అవుతున్నారు తోవాణా తన మీరు స్వస్థ పచ్చిమని ప్రాథిస్తాం నా దేవ ఐసు ప్రభు కేవీపీ గ్రూప్ చుట్టూ అగ్ని కంచండి ప్రభు ప్రతి బ్రదర్ సిస్టర్స్ వాళ్ళ కుటుంబం పిల్లల చుట్టూ కంచి చేయండి ప్రవా అయినా దూర ప్రాంతం ఉంటుంది కదా ప్రభావ మీరే కాచి కాపాడండి మీ కృలో భద్రపరచుకోండి అయినా పరిస్బాద్ పడుకోండి మీరు కాపాడండి మీ కృప మీ రక్తం కిందికి ప్రవా తీసుక్రై వారు సాధిస్తుందైనా మీకు ముద్దలో పెడితే ప్రతి బిడ్డని ప్రతి పిల్లలు ప్రభావితి కుటుంబాన్ని ముద్రించుకోండి ప్రవ ఇంకా ఎవరైతే రక్షణ పొందడం వాళ్ళు ఉన్నారో అంతా ఐసుక్రీస్తాం త్వరగా రక్షణ పొందాలా మీ ముద్దలోకి రావాలా ప్రవా సీలింగ్ ఎన్ని టైంకి వచ్చేస్తుందా మీరు అక్కడ బహుతర ఉంది వేసు ప్రవా నా తల్లి ప్రభుత్వ సమస్య ఏ టైం నుండి జరగచ్చు కానీ ప్రభావ మీ సిద్ధంగా ఉండాలా అనికూలు సిద్ధపరిచే బిడ్డలుగా తయారు చేయని ప్రభావ ప్రతి కుటుంబాల చుట్టూ పిల్లల చుట్టూ మీకు కంచేని వాళ్ళ ఉద్యోగ నిమిత్తమే ప్రభు బయటికి వెళ్తుంది ప్రభావ వాళ్ళు రాకపోవల మీ తోడుని మీ ప్రొటెక్షన్ మీ కాపుదల ప్రతి బిడ్డకి మరి విశేషంగా ప్రార్థన జీతంలో వాక్యంలో బలపడాలా సంపూర్ణంగా మీ వాక్యంలో ఎదగాల ఓ ప్రభావం మా అంతరంగా కూర్చొని మేము బలపరచుకోవాలా ఓ దేవాతి దేవన ప్రభావ సంపూర్ణంగా మీ వాక్యంలో మేము బలపడాలా మీ వాక్యంలో నానబడాలా నిర్మలమైన మీ ఉదకంతో మేము స్నానం చేయాలి ప్రతి క్షణం మేము ఆ రీతి ఉండాలి బలపరచని ప్రభావ అనేకమైన విశేషమైన మర్మాలను ప్రవా ప్రభావ బయలుపరుస్తున్న ప్రభావన ఇసు ప్రవా నా తన్ని మీకు నా తన ప్రవ నతన్ని మరుగుపరిచిన ప్రతి మర్మాలను మాకు బయలుపరుస్తున్నారు మీరు ద్వారా ప్రభావా ఓ ప్రభ ఎన్నో విషయాలుగా మీరు మాతో మాట్లాడుతున్నారు ప్రభా మీ బిడల్ ధర దాన్ని బట్టి నీకు వర్ణాలిస్ నీకే కృతజ్ఞతలైనా ప్రతి వాక్యాన్ని స్వీకరించాలా మా హృదయంలో దాని ప్రకారం మేము జీవించాలా వాటిని పాటించాలా ప్రభ వాటి ప్రకారంగా ప్రవచించినప్పుడే ఆ తెగుళ్ళు మా మీదకి రాదని వాక్యం చెప్తుంది లేవే కన్నాం ఇరవై ఆరాధ్యంలో ప్రభావ గొప్ప దీవ మేము ఆ వాక్యాలన్నీ మేము జ్ఞాపం చేసుకొని నెమ్రం వేసుకోవాలా ప్రభావ మా జీవన విధానంలో ప్రభావ మేము జీవించే విధానంలో ప్రతి దశలో మేము జాగ్రత్తగా పరిశుద్ధిగా జీవించాలా మీకు అంగీకారంగా జీవించాలా మాలో ఇంకెలాంటి ఆయాసకరం అంటే అది చూపించారు వాటి నుంచి విడిపించండి ఒప్పుకొని విడిచిపెట్టాలా ప్రభావ మీకు మీకు రూపొలమే జీవించాలా మీ కనికరం పొందుకొని జీవించే బిడ్డగా తయారు చేయండి మీకు పశుద్ధులు నడిపించమని ప్రాదిష్టమైన గొప్ప దేవానికి వర్ణాలిసయ్య ఉపదేవన ప్రభ ఈ వైరస్ బాధ్యతలందరూ మీరు కాపాడని ప్రభ మీరు స్వస్థపరచని మరొక అవకాశంగా ఇచ్చండి మా దేశాన్ని కాపాడని ప్రభ మా దేశాన్ని స్వస్థపచ్చమని నా దేవ మా దేశం పట్లగా ప్రవ మా ప్రజల పక్షంగా మేము ప్రార్థన చేస్తామైనా మా ప్రతి ప్రార్థన మీరు ఆనాడు ధాన్యులు ప్రార్థన చేసిన ప్రవ ఇసిన కొడుకు ప్రవ ఉపాసనను ప్రార్థన చేసేయండి కన్నీరు విడిచి ప్రార్థన చేసిన ప్రవ నా దేవ ఈసీగా మేము ప్రార్థన చేస్తామైనా మేము బిడ్డల పక్షంగా క్షమించండి కనికరించండి కృప చూపించని ప్రభ ఆలోచన చేద్దు ప్రవ రక్షించమంత ఆదిష్టం చూపించండి చెయ్యని ప్రభావ ప్రతి ప్రార్థనకి మీరు జవాబిచ్చాను ప్రభ నైనా ఈసానికి వర్ణాలు వైరస్ దాన్ని ప్రతి బిడ్డని స్పష్టపడి పేదవాళ్ళు ఎంతో మంది ప్రభావ అనారోగ్యంతో ఉంటుంది కదా ప్రభావామాన్యమైన అనారోగ్యం ఉన్నాయి కానీ ప్రభా హాస్పిటల్లో తీసుకోవట్లేదు ప్రభావ వాళ్ళ ఆ రీతి అయిన ప్రభావ వాళ్ళ జీతాలు ముగిస్తే ప్రభావ కృప చూపించండి ప్రభావ కనికరించండి మీ కోపాన్ని చాలా హార్చుకునే మీ కనికరిని చూపించండి నా దేవాన తండ్రి ప్రార్థన చేస్తే మీరు ఆపుతన్నారు కదా ప్రవా అతన్ని ప్రతి బిడని మీరు స్పష్టపచ్చండి కనికరించండి కృప చూపించండి ప్రభావ ఆ కవిరి శ్రీలో మీరు చెప్పిన ప్రేమను జ్ఞాపకం గొప్ప దేవ నా ప్రభావ ప్రతి ఒక్క ఆత్మ నశించుకోవడం మీకు ఇష్టం లేదు ప్రభ నైనా ఆయసు ప్రభావ మాకు ఇష్టం లేదు ప్రభావ కాబట్టి నైనా నీ నామం బట్టి సాధిస్తాం మీరు ప్రతి బిడలు మరొక అవకాశం కుటుంబాలకు కనుగరించండి ఒక బిడలు కనుగరించండి ప్రభావ నా దేవ జ్ఞానంతో మేము నడుచుకోవాలా ప్రభ ఈ ఉగత దినం ప్రభంతో భయంకరమైనది ప్రభావ మేము ఏ రీతిగా నడవాలి పోవాలా మాకు జ్ఞానం అనుగించండి అజ్ఞానంలో పడకాలా మీ జ్ఞానం మేము పొందుకోవాలా మీ ఆత్మ చేత మా సొంత తలంపులతో మీకు సొంత జ్ఞానం ప్రభావ మీ తలంపులు మేము చోటిస్తున్నాం మా ప్రవర్తన అంతటింది ప్రవ్వ మీకు అధికారిక మేము ఒప్పుకుంటున్నామైనా మీ ఆత్మధ నడిపించండి మీ తలంపుల మీ ఆలోచనలు నడిపించండి ప్రభావ అయినా మీరు అక్కడ తొరిగింది ప్రభావ మీ సిద్ధపడాలి అనేకలు మీరు సిద్ధపరచాలి ప్రభావ అలాంటి సేవాజీతం అందరూ నడిపించి ఈ చివరి కాలంలో శ్రమల కాలంలో ఎవరు కూడా ప్రభావ కథనింపబడకుండా నా తన పత్తి బిడే స్థిరంగా మీలో విశ్వాసంలో మీలో వాక్యంలో బలపడి ముందుకు పోయి బిడ్డలుగా చేయండి ప్రతి శ్రమలో జయించి ముందుకు పోయి బిడ్డలుగా చేయండి ఓ ప్రవర్తన ఈశ్వర జయించే శక్తిని అనిపించారు ప్రతి ఒక్క నూతనమైన పరిశుధాత్మ అగ్ని అభిషేకంతో నింపండి పరలో ఒక కడవరి వర్షం ప్రతి ఒక్క కుమ్మరించండి మా కడుపులకు జీవజల నదులు పొలి పారాల ప్రవ మీ ఆత్మత అభిషేకించమంతా నూతనంగా ప్రతి దినం నైనా మీరే ప్రతి చోట మీ కొరకు సాక్షి నిలబెట్టుకొని మీరు ఆ కుటుంబం అందరూ సిద్ధపరచుకోమని త్వరలో రాన ఏసుక్రీస్తు పరిశుద్ధ నామూన ప్రార్థించిన అంత స్తోత్రం ప్రభా పరిశుద్ధ్రేసయ్య మీకు స్తోత్రాలను అయినా గొప్ప దేవ మీకే కృతజ్ఞతలనైనా ఈ యొక్క దినమంతా మీ సాయం చేతి నడిపించి ఈ మధ్యాహ్న కాలంలో మేము అని స్థిరించలాగినా మీ యొక్క స్వరం వెళ్ళినా సహాయపడినందుకు మీకు ఎంతో అన్నారు ప్రభా అయినా తండ్రి గొప్ప జనం శ్రమలుగుండా మీరు తండ్రి పది సంవత్సరాల క్రితం మాకు చూపించాలైనా అవును ప్రభా ఈ రోజు చూస్తున్నాం ప్రభా ప్రపంచమంతటా తండ్రి ప్రతి ఒక్కరు తండ్రి ఈ యొక్క శ్రమలకుండా వెళ్తున్నారు తండ్రి ఓ ప్రభుత్వం మళ్ళీ ఏ రీతిగా మేము జీవించాలా వారికి ఏ రీతిగా ఆదరణకరంగా ఉండాలా ప్రభా ఎటువంటి జ్ఞానం వాళ్ళని మేము ఆదరించాలన్నా మీరే మాకు సహాయపడమని ప్రార్థిస్తున్నాం ఈ వైరస్ నుంచి వాళ్ళు రీతిగా స్వస్థత పొందాలన్నా మీరే మార్గం చూపించండి స్వస్థపరిచి వారు మీరేనైనా కనికరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఎంతోమంది సిస్టర్లు బ్రదర్లు ఉన్నారు ప్రభా రోతు సిస్టర్ వాళ్ళ పాప గురించి ప్రార్థిస్తున్నాము అదే రీతిగా తన మళ్ళీ సుబ్బరాజు గురించి ప్రార్థిస్తున్నాం తండ్రి అదే రీతిగా ప్రభా కళ్యాణి స్టార్ గురించి మేము ప్రార్థిస్తున్నాం ఇంకెంతో మంది ఉన్నారు నేను ఈ రీతిగా బాధను అనుభవిస్తున్న వారు కానీ వాళ్ళందరి మీరు చేస్తున్నారు కార్యాలు మీరు తండ్రి ముందు మాత్రం చెప్తున్నారు ప్రభా లు కసు తండ్రి మీరు ప్రార్థించకపోతే ఆ శ్రమలను తప్పించుకోలేరు అన్నారు అవును ప్రభా అందుకే మేము ప్రార్థిస్తున్నాం తండ్రి మమ్మల్ని ఎంతో దాని ప్రేమించి మాకు మార్గం చూపించినారు ఏ రీతిగా ఈ శ్రమలను తప్పించుకోవాలో దాన్ని బట్టి మీకు ఎంతో వదనాలు ప్రభా అత్యధికంగా మేము ప్రార్థనలో సమయం గడుపులాగిన వాక్యంలో సమయం గడుపులాగినా చేయపడండి సమస్త గణత మహిమ మీకే చెలిస్తున్నాం నైనా యుగ యుగంలో మీరే స్తోత్రాలు ప్రభావ మీకే స్తోత్రంనైనా ప్రదర్స్ ని సిస్టర్స్ ని ఆశ్రయించండి మీరు ఆఖ వర్షిద పరచుకోమని వారి కుటుంబాలను అన్నింటిని ఆదరించమని ఏ సుక్రీస్తు నాన్న ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె కృపా కంకరంగా దేవాయస్మర నీకు వేళ స్తోత్రాలు దేవాభా ఈ మధ్యకాన సమైన దేవాయస్మ ప్రభావ నీకు మేడైన దేవిన కుమరించి దేవాస్మ ప్రభావ ఇంతవరకు వచ్చినా అనుబట్టి నీకు వందనా స్తోత్రాలు దేవా దేవ మహాప్రభ ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు నా నామంలో కూడుకుంటారో దేవ అక్కడ నేను ఉంటానని చెప్పారు మా ప్రభావం మా దగ్గర ఉండి దేవాయస్మర మాకు పరిశుతత్ప శక్తి చేత ప్రతి ఒక్క వాక్యం అందు దేవ ప్రార్థన ఎందు పాటందు దేవాస్వామి దాంట్లో మాకు సాయం చేస్తుంది అనుబట్టి నీకు వందనా స్తోత్రాల దేవా దేవ మహాప్రభ ఈ రోజు చూస్తే దేవాయస్మరు ఎన్నో శ్రమలు వస్తున్నాయి మా ప్రభావ ప్రతి ఒక్కరు దేవాయస్మ ప్రభావ ప్రతి ఒక్కరు శ్రమకుండా వెళ్ళాలని ఉంది మా ప్రభావ శ్రమకుండా వెళ్చినా మీరే సాయం చేయండి మా ప్రభా ఇంక మన దీవులు కుమరించండి చూస్తే ఎంతో మంది మరణించారు మా ప్రభా ఎంతో మంది లేరు మా ప్రభావ ఈ రోజు దేవాయస్మ ప్రభావ ప్రతి ఆదరణ దయచేయండి మా ఇంకా దేవాయస్మ ఎంతో మందికి దేవాయస్మ ప్రభావి ఈ వ్యాధి వల్ల దేవాయస్మర ఎంతో మంది దేవాయస్మాప్రభ పాజిటివ్ లో ఉన్నారు మా ప్రభావ ప్రతి ఒక్కరికి దేవాయస్మా ప్రభు నీకు పరిశుద్ధాత్మశక్తి చేత దేవాయస్మాప్రభ ఏ సునామలో ప్రతి ఒక్కరు దేవాయస్మ ప్రభావ సంపూర్ణ స్వస్థత నందాలి దేవాయస్మ మీరే సాయం చేయండి మా ప్రభావ ఇంకా దేవాయస్మ ప్రతి బిడ్డను ముట్టి స్వస్థపరిచాడు మా ప్రభావ బిడ్డ నీ తట్టు తిరుగుటకు సాయం నీ వాక్యంలో దేవాయస్మ ఉండుటకు సాయం నీ వాక్య దానం చేసి దేవాయస్వా దాంట్లో మర్మాలు తెలుసుకుని దేవాయస్మా ప్రభావ బోధించే వాళ్ళ ఉండుటకు సాయం చేయండి మా ప్రభు నీకు మండే నష్టం కుమరించాడు పేరు పేరున దీవించి ఆశ్రయించాడు మా ప్రభావ పనులు ఇంకా అభివృద్ధి చెందించండి మా ప్రభావ ఈ లాక్డౌన్ వల్ల దేవాయస్మ ప్రభావ బిడ్డ దేవాస్మ డైలీ కూలి చేసుకునే ప్రతి బిడ్డ ఇంట్లోనే ఉంటారు మా ప్రభావ ప్రతి ఒక్క బిడ్డకు సాయం దయచేయండి మా ప్రభావ ఆహారం దయచేయండి మా ప్రభావ సాయం చేసిన దాన్ని బట్టి సూత్రాలు ముందు దేవాయంలో వెళ్ళుండగా మీరే సాయం చేస్తారని త్వరగా రాబోతున్నీస్ కూడా పెట్టుకుంటున్నాం తండ్రి ఆమె కనికరం గల దేవ రాజ రాజా ప్రభుల ప్రభు దేవాది దేవా ఏసయ్య మీకెంతో లెక్కలేనని వందనాలు ప్రభావ ఏసీస్తు నమం బట్టి ప్రభు మీరు వాక్యం చేతమ్మతో మాట్లాడనారు అసలైన ఉపవాసం మేము చేయాలా ప్రభా దేవా మీకెంతో వేలాది వందనాల ప్రభా అనాదాలను ఆదరించాలా ప్రభా ఈ మీకు వందనాలు ప్రభావ మీ యొక్క ప్రేమను మాలో ఎలా నడిపించండి దేవా मीय कृप कभ वाक्या प्रति हृदय में नीर कटे फलींप दयचे प्रभा सर्वशक्ति मंत्री जीव गल देवा जीवाधिपति महिमोन देवा वे वंदना प्रभ आकाश सिंहासन प्रभ मेरे प्रभ सृजन गुप्प देवड़ो प्रभ महिम गल देवड़ो प्रभा महिम स्वरूप ऐसया वंदना प्रभा देवा अंदर सजीवल प्रभा निने विधान बट वंदना प्रभ దేవా మీకు ఎంతో వేల వందనాలు ప్రభా మీ నామాన్ని ప్రభ స్మరిస్తూ మీ నామం ని గణపరుస్తూ వేసే మీ నామం ని మహిమపరుస్తూ ప్రభ ఈ జీవితం ముందుకు నడవాలా ప్రభా ఎన్ని వేయడానికి వీల్లేదు ప్రభ మీరు గొప్ప ఆత్మకార్యం జరిగించండి ప్రభా మీ సేవలో ప్రతి ఒక్కరిని అభిషేకించి బలంగా వాడుకోండి ప్రభా ఈ లాక్డౌన్ సమయంలో వేసే ప్రభా కావలసిన ప్రతి ఒక్క అవసర ప్రతి ఒక్కరికి మీరు దయచేయండి ప్రభా సదుపాయాలు వేసే ప్రభావ ప్రతి ఒక్కటి ప్రభా నిత్యవసర వస్తువులు వేసే ప్రభా పదవ లేకుండా మీరు దయచేయండి ప్రభావ ఫైనాన్షియల్ ప్రాబ్లం నుంచి విడుదల మీరు కలిగజేయండి ప్రభావ మైమోనత దేవా కృపా మీకు వందనాలు ప్రభావ ప్రతి ఒక్క బెదర్ సిస్టర్ ని మీరు దీవించండి ఆశీర్వదించండి ప్రభావ వాళ్ళ కుటుంబంలో ఫలింపు అభివృద్ధి దయచేయండి ప్రభావ మరియు ముఖ్యంగా కుటుంబికులందరినీ ప్రభా సర్వస్వత్వంలోకి నడిపించండి ప్రభావ మారు మంచ దయచేయండి ప్రభావ సర్వాధికారి జీవంగల దేవా పేషెంట్స్ నిమితం ప్రాధాన్యడం ప్రభావ వైరస్ నుంచి వాళ్ళకి విడుదల మీరు కల్పించండి ప్రభావ మీ కృపలో మీ యొక్క కనికరం ప్రభా దయచేయండి ప్రభా వాళ్ళకు కావాల్సిన బిడ్డులు ప్రభావ వాళ్ళకు కావాల్సిన మందులు ప్రభా ఆక్సిజన్లు ఇస్తే ప్రభా మీరే కార్యం జరిగించండి మీ కృపలో మీ కనికరంలో దేవా వందలాది వేలాది సేవాలు ప్రభావం వేసే కృప చూపించండి ఆ కనికరం చూపించండి ప్రభా మీకు వంద నాలుగు ప్రభావ వేసే వాళ్ళ కృప కనికరం చేత వాళ్ళకి విడుదల మీరు కల్పించండి ప్రభా ప్రతి ఒక్కరికి రక్షణ మార్గం మీరు దయచేయండి స్వస్థత పొందిన ప్రతి ఒక్క బిడ్డ రక్షణ పొందాల ప్రభా సాయం చేయండి ప్రభా వేసే కృప చూపించండి ప్రభా కణికలను చూపించండి ప్రభా విశ్వాసులలో ప్రభా సేవకులలో పట ఎత్తి పరిస్థితుల్లో ప్రభా విశ్వాసం సన్నగిలడానికి వీలేదు ప్రార్థన సల్లగలడానికి వీలేదు ప్రభా మా కొండ మా కోట మా దాగు చుట్టూ మీరేస్తే ప్రభా మీలో దాగి మేము ప్రార్థనలో గడపాలా ప్రభా మీరు ఆత్మకార్యం జరిగించండి మీనామాన్ని మైమ పరిచే బీటగా ప్రతి ఒక్కరిని తయారు చేయండి ప్రభా ఎంకడుగు వేయడానికి వీల్లేదు ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని ఇరుకులు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ప్రభా ఎన్ని మీ శక్తి చేత మీ బలం చేత మరీ ముఖ్యంగా మీ యొక్క ఆత్మ నడిపింపు చేత ముందుకు నడిపింపబడాలా ఏసయ్యా విజయాన్ని దయచేయాలని వేస్తున్నా ప్రార్థన చేస్తున్నా ఏ సిప సమాధానం నడిపింపు మనందరికీ వైరస్ బారిన పడిన వాళ్ళందరికీ సదాకాలంతో ఏంటి దాకా ఆమెన్ దర్ అందరికి అన్న జాట్ బ్రదర్ ఎవ్రీ వన్ అండి